उजसिवनं जतरदुयम् प्रसन्नवदनं धयेत् सर्वविग्रो उपजन्तये गजान पद्मार्कम गजानन बहुनि सिम्म अनेकदन्तं भक्तोनाम एकदन्तं उपाश्मके वागीशार्ज्य समानसह सर्वार्थनां उपक्रमे यम्नत्वा कृतकर्च्या श्रेष्ठं नमामि गजाननम सरदिन्दुविकाशि मंदगासां स्पुर दिन्ती वरलोचनाभिरामम् అరవిందరవి శ్రీరామచంద్రకాణగణా సీత ముఖం నిరంతరం మంగళమాతనోతు గురు బ్రహ్మా గురుణు గుర్దేముఖేశ్వర కురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ హరిసత్వ్యోవా నారాయణం నమస్కృతం దేవీ సరస్వతీ దివ్యాత్మ స్వరూపుల తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపులు వేంచేసి ఉన్నటువంటి విశ్వచనని అనసూయమాతకు హైమవతీదేవికి సకల దేవతాగణానికి శతకోటి వందమర్పణం చేస్తూ పరమహంస పరి పరిభ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాద పద్మములకు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతీ స్వామివారి దివ్య పాదపద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ మన ఈ ప్రవచన ప్రయాణంలో కే కేవలం ఇంతేకాక శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ జగన్నాథుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో ఉదయం కర్ణపర్వం పూర్తి చాలా ప్రశాంతంగా ఎందుకంటే యుద్ధ రంగంలో సాగులు జపాలి బతకడం అనేది ఉండదు అందుకనే ముగ్గురు కాదు నలుగురు పాడినా కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అన్నీ వింటాం ఏం వింటున్నాం మనం మరణాలి కదా కాసేపు ఆ భగవంతుడిని ప్రశాంతంగా ప్రశాంతంగా తలుచుకుంటే కొంతైనా ఊరాట కలుగుతూ దివ్యాత్మస్వరూపులరా కర్ణుడు మరణించే సమయానికి ఇంకా సూర్యుడు అస్తమించలేదు అయినప్పటికీ కౌరవ సేన చేసేది లేక వెనక్కి తిరిగింది వాళ్ళు వెనక్కి తిరిగారు కనుక వీళ్ళు వెనక్కి తిరిగారు అయితే ఇక్కడ మనకు కూడా అనుమానం కలుగుతుంది యుద్ధ రంగానికి మళ్ళీ వెనక్కి వెళ్ళవచ్చునా పొద్దున మనం చెప్పుకున్న దాంట్లో ధర్మరాజు అట్లా వెళ్ళాడు అని తన శైన మందిరంలో కూర్చున్నాడని అలా వెళ్ళిపోతే వాడు ఓడిపోయినట్టే కదా రాజనీతి వేరు ఆ యుద్ధ అనుసరించి రాజుకు విశ్రాంతి కావాలి అన్నప్పుడు వాడు వెళ్ళవచ్చు అందులో ఏమీ సందేహం లేదు దేవీ భాగవతంలో మధు కైటభులతో యుద్ధం చేసే సందర్భంలో విష్ణుమూర్తి కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకు చెప్పబడి ఉన్నది మధుడు యుద్ధం చేస్తే కైటభుడు విశ్రాంతి తీసుకునేవాడు కైటభుడు విశ్రాంతి తీసుకుంటే మధుడు యుద్ధం చేసేవాడు కానీ ఒక్కడే విషయం విష్ణుమూర్తి కనుక ఆయన ఎప్పుడూ చేస్తూ ఉండవలసిందే అందువల్ల నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను అన్నయ్య అన్నాడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు విశ్రాంతి కోసం వెళ్ళవచ్చు దాని గురించి మనం సందేశించవలసినటువంటి పని లేదు ఎవరు పొద్దున అడిగారు నన్ను అందువల్ల రాజనీతిని అనుసరించి వాళ్ళు వెళ్ళవచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు ఖచ్చితంగా ఒకళ్ళతోనే యుద్ధం చేయాలి అనేటువంటి నియమం ఏం లేదు ఇక్కడ కర్ణంతో యుద్ధం చేస్తూ సంక్షిప్తకులకు దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తూ కూడా కొద్దిసేపు యుద్ధం ఆపేసేసి ఆ ప్రేమసేను యొక్క దివ్యత్వాన్ని చూడడానికి అందరూ శిల్పల్లాగా ఆగిపోయారని వ్యాస భగవానుడే చెప్పాడు కనుక ఇటువంటి జరుగుతూ ఉంటాయి యుద్ధ రంగంలో దాని గురించి మనం విచికిత్స పడవలసినటువంటి అవకాశం లేదు అవసరం కూడా లేదు అరక్షితం కౌరవ రాజ్యం ఈ కౌరవ రాజ్యం అంతా ఇప్పుడు రక్షకుడు లేని స్థితిలో ఏర్పడింది ఇప్పుడు దాకా అనేక మంది మహానుభావులు సేనానాయకుడుగా ఉన్నారు చిట్ట కర్ణుడు కూడా నేల కూలిపోయాడు ఎంతమంది సైన్యం ఉన్నారయ్యా దుర్యోధనుడి వద్ద ఇప్పుడు అంటే కేవలం డెబ్బై వేల మంది ఉన్నారు అని చెప్పారండి దుర్యోధను సేనలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు డెబ్బై సైన్యం అంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది లెక్క పెట్టుకుంటే డెబ్బై మంది మిగిలారు పదిహేడు రోజులు గడిచే నాటికి సైన్యం అంతా పదకొండు అక్షోహిణీల సేన వచ్చింది ఈ సందర్భంలో కృపాచార్యుల వారు వెళ్ళి దుర్యోధనులతో చెప్పారు ఆయన బలం క్షీణించినప్పుడు రాజు సంధి చేసుకోవడం అనేటువంటిది రాజనీతి యుద్ధ నీతి కూడా బృహస్పతి చేతి చెప్పబడింది రాజనీతి కనుక నా మాట విని ఇప్పుడు యుద్ధాన్ని విరమించవయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నారు వెంటనే దుర్యోధనుడు చెబుతున్నాడండి గురుదేవ కృపాచార్య యుద్ధాన్ని ఇప్పుడు నేను ఆపటం ఎటువంటిది అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదయ్యా కపటం పుచూదంబుఘటించి ఇది చెప్పింది ఎవరంటే దుర్యోధనుడేనటు వాడంతట వాడు చెప్పినటువంటి మాట ఎవరితో చెబుతున్నాడు కృపాచార్యునితో చెబుతున్నాడు కపటం పుచూదంబుఘటి రాజ్యం కొన్ని ధర్మజుని మది గుండ వభ కేక వస్త్ర రాజసువలనం మియ పంచాలి ముంగల పట్టి చీ సందేశయగ భూని శౌర్యే దించిన ఆ విధం bunak priyam banarchi పలువురు గౌభద్రునొక్కని బాలుని గిట్టి ఎత్తర గీటల్చి నేడు దుశ్శాసనుభుద చూచి కొరత ప్రతి న తీర్చునని భయము పొంది పొందుగోరిన అది దీని గురించి నేను వ్యాఖ్యానం చేయవలసినప్పుడు లేదు కిక్కన గారు చాలా అందంగా రాశారు దీంట్లో మొట్టమొదటి వాక్యంలో దుర్యోధనుడు ఏమన్నాడండి కపట జ్యోదంబునాని వాడే చెప్పాడా లేదా మరి మనకెందుకండి పాండవుల మీద అంత వైరం దుర్యోధనుడి మీద అంత ప్రేమ మొత్తం చేసిన పనులన్నీ చెప్పాడు కులకాంతను నిండు సభగా అవమానించాం కృష్ణుడు రాయభారానికి వస్తే వాడిని కట్టెయ్యడానికి చూశాం చేయకూడని కర్మలన్నీ చేసి ఇవాటి రోజున దుశ్శాసను వక్షస్థలాన్ని చీల్చి నెత్తురు తాగాడని చూచి భయపడి నేను సంధికి వెడితే అది ఏం ధర్మమయ్యా అన్నీ చేశాం కదా ఇప్పుడు నేను ఆ పని చేస్తే దుర్యోధనుడు భయపడి చేశాడు అని అంటారు కనుక యుద్ధం చేయడమే ధర్మం కాని యకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియచేయండి దాని ప్రకారం మనం ముందుకు వెడదాం యుద్ధం మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నాడం భోగాలము దాపురించిన వాడు దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు అని అరుంధీదేవి యొక్క వాక్యం ఆవిడ అసామాన్యమైనటువంటి మహాపతి వ్రత ఊరికి ఆమె నోటి వెంట వస్తుందా కేవలం కుంతీదేవి నోటి వెంట వస్తేనే ఒక్క పిల్లని తీసుకొచ్చి ఐదుగురు పంచుకున్నారే మహానుభావులైనటువంటి వారి నోటి వెంట ఉత్తవాక్యం వస్తుందా రాదు అటువంటి స్థితిలో ఎవరిని సేనానాయకులుగా ఉంచుకుని వెళ్ళాలి కృపాచార్యుడ సలహా ఇచ్చాడు మహావీరుడు బలశాలి ఇప్పుడు ఉన్న సైన్యంలో అధిక సైన్యము అతనిదే ఎవరయ్యా అంటే శల్యుడు ఆ మిగిలిన డెబ్బై మేల సైన్యంలోనూ ఎక్కువ సైన్యం వీడిదేడు శల్యుడిని కనుక ఆ శల్యుడిని నీవు సేనానాయకుడుగా చేసి అభిషేకించవయ్యా శల్యుని వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించాడు దుర్యోధనుడు సింహాసనం పైన కూర్చుండబెట్టి సేనానాయకుడుగా అభిషేకించాడు ఆ క్షణంలోనే అనుకున్నాడు శల్యుడు ఇవాళ్ళ నాకు ముహూర్తం పెట్టాడు వీడు అని వాడు తెలివి తక్కువ ఇప్పటి వరకు వరసన చూడండి ఎవరిని సేనా నష్ట పెడితే వాడల్లా ఏమవుతున్నాడండి కనుక ఇవాడి రోజున పాండవులకు ఆహారం ఎవరై అంటే నేనే వీడి పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పుకుని వచ్చినందుకు ఇంత దేని వల్ల జరిగింది శల్యుడు అంటున్నాడండి వ్యసన పీడితీ కంచం నిశ్చితం కేవలం తప్ప తాగటంలోనూ మాంసఖండములు భుజించటంలోనూ ఆనందం ఉన్నదనుకుని వాడు చూపించినటువంటి ఆ ఆశకు వడ్డి వాడి పక్షాన చేయడానికి సిద్ధంగా ఉన్నా ఒకవేళ త్రాగ తెలుసుకుంటే ఇంట్లో నేను త్రాగలేనా తినదలుసుకుంటే ఇంట్లో తినలేనా ఊరికే వస్తుంది కదా అని తప్పతాగి ఊరికే పెడుతున్నాడు కదా అని పీకల వరకు తిని వాడు చెప్పిన దాన్ని ఒప్పుకుని వాడి పక్షాన వచ్చినందుకు ఇప్పుడు నాకు మరణ ముహూర్తాన్ని పెట్టాడు అనుకున్నాడు ఏది ఏమైనా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకుని పక్కకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అవసరము లేదు ఇంకా ఎందుకు ఎంతకాలం బ్రతికు ఉండాలి ఆ పాండవుల చేతిలో కృష్ణ పరమాత్మను చూస్తూ మరణిస్తే ఏమాలోచించాడంటే శల్యుడు కృష్ణ పరమాత్మను చూస్తూ గనక మరణించావా ఏమొస్తుంది మనకు చక్యదేవి క్షణంలో భగవంతుడిని చూస్తూ పోతే ఏమవుతుందండి ఆ భగవత్ తత్వమే కలుగుతుంది గనుక యుద్ధ రంగానికి వెళ్ళడం చాలా మంచిది ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు ఎవరు నాథోనాథ జనార్దన కదం తేషాం జయం న్యాం ధర్మ్రాసేయ అన్నారు వ్యాసభగవాను ఎప్పుడు కూడా ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో ఆ ధర్మానికి ఆధారమైన వేదాన్ని ఆశ్రయిస్తారో వేదరూపుడైనటువంటి పరమాత్మను ఆశ్రయిస్తారో వాళ్లకు ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు విజయమే తప్ప జీవితాంతం కష్టాలు ఉండే అవకాశం లేదు అందుకనే పెద్దలు మహానుభావులు ఏం చెబుతూ ఉంటారు ఎప్పుడూ ఇలా ఉండదు చెప్పండి ఇది ఒక్కటే మాట నేను అడిగింది ఎప్పుడు ఇలా ఉండదు అంతే దీన్ని ఇక్కడ రాసుకోవాలి మనం ఆనందంగా ఉన్నా దాన్నే తలుచుకోవాలి ఎందుకని ఎప్పుడు ఈ సుఖం ఇట్లా ఉంటుందని తెలియదు దుఃఖంగా ఉన్నా దీన్నే తెలుసుకోవాలి ఎందుకు ఈ దుఃఖం కూడా ఇప్పుడు ఉండదు ఖచ్చితంగా మారుతుంది అప్పుడు మన పరిస్థితి ఎలా మారుతుంది అటు ఆనందం వచ్చినా దంతులు వేయకుండా ఇటు దుఃఖం కలిగినా కుంగిపోకుండా సమమైనటువంటి స్థితిలో ఉంటాం దీన్నే మనం ఏమంటామంటే స్థిత అని అంటాం ఆ స్థిత ప్రజ్ఞత్వాన్ని గనక మనం పొందగలిగితే జీవితంలో సాధించలేనిది అంటూ ఏది ఉండదు ఆ శాంతము జీవితాన్ని మనం పొందవచ్చు అందుకనే కథం తేషాం ఒకవేళ జయం లభించకపోవచ్చు ఒక్కొక్కప్పుడు తేషాం కథం జయం మనకు కావలసింది మనం పొందలేకపోవచ్చు ఏషాం ధర్మ ఉపాశ్రేయ అప్పుడు కూడా ధర్మాన్ని మనం వదిలిపెట్టకూడదు ఒక్కొక్కప్పుడు చేయించవచ్చు అప్పుడు కూడా మనం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అలా ఉండగలిగిన వాడు మాత్రమే జయించగలుగుతాడు ఇప్పటిదాకా కొత్తో కొత్త మనం తెలుసుకున్నటువంటి చరిత్రలో రెండు పక్షాలు ఉన్నాయి కదండి ఒకటి కౌరవ పక్షము రెండు పాండవ ఈ రెండు పక్షాల్లో ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్న పక్షము ఏది చెప్పండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాడు ఏదో అడిగాడు కదా అనే ఉద్దేశంతో కాదు మొట్టదంతా విన్నారు కనుక ఆ విన్నటువంటి దాని మీద మీ మేధస్సును కూడా పెనవేసి దాన్ని గురించి చర్చించి రోజు రాత్రిపూట జరుగుతున్నాయి కదా చర్చలు ఏమన్నా మరి ఆ మీ నిర్ణయం ఏమి ధర్మాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్న వాళ్ళు ఎవరు కేవలం పాండవ పక్షమే నిర్మోహమాటంగా అర్థమైందండి అందువల్లనే భగవంతుడు కూడా ఎటువైపు ఉన్నాడు పాండవ పక్షంలో ఉన్నాడు న్యాయంగా భగవంతుడు ఎటు ఉండాల్సినవాడు తటస్థంగా ఉండవలసిన వాడు అర్థమైందా అండి ఈటో ఈటో ఉండవలసిన వాడు కాదు తటస్థం కానీ ఇప్పుడు పాండవుల చేత చేయించేటువంటి ఈ కర్మ మొత్తం ఎవరి సంకల్పము పాండవుల సంకల్పం కాదు ఎవరి సంకల్పం అండి ఇదంతా భగవంతుని సంకల్పం ఆ భూదేవికి వరం ఇచ్చాడు ఆయన నేను భూభాగాన్ని భరించలేకుండా ఉన్నానయ్యా దుర్మార్గులు ఎక్కువైపోయారు సన్మార్కులు అసలు లేరు ఏం చెయ్యమంటావు అని బ్రహ్మదేవుని వెళ్ళి అడిగితే ఆ బ్రహ్మదేవుడు ఈ భూదేవిని వెండబెట్టుకుని నారాయణుని వద్దకు వెళ్ళాడు ఆ నారాయణుడు వర్రవిచ్చాడు నేను వెళుతున్నాను కాపాడుతాను నీకేం భయం లేదు అందుకనే ఆ ఆవు ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు భూమి ఎవరండి భూమి ఎవరు గోర్రూపమే ధరణి గోహో చెబుతుంది అమర కోశం భూమి ఎవరయ్యా అంటే గోర్రూపమే కృష్ణ పరమాత్మ దగ్గరే ఎప్పుడు ఏ గోవులు ఉన్నాయి ఎందుకంటే వాడు చెప్పిన మాట పూర్తి చేసేంతవరకు అది వెంట ఉంటుంది ఎవరు ఆ భూదేవి అర్థమైందండి ఎందుకంటే ఏ మధ్యలో అయినా మర్చిపోతాడేమో వీడి పనులు వీడు ఏమండి దేవతలు ఏం చేశారు రామాయణ కాలంలో వీడు ఆయుధా విద్యాభ్యాసం పొందాడు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పదమూడు సంవత్సరాలైన కాపురం మొదలు పెట్టాడు మన గురించి ఆలోచించట్లేదు కనుక ఏదో మనం చేయాలని ఆ కైక నాలుక మీద సరస్వతీ దేవుని కూర్చోబెట్టి ఆవిడ చేత అడిగించాడు మొత్తం అంతా సీన్ మారిపోయి అవునా కనుక మనం కూడా ఎందుకోసం భూమి మీదకి వచ్చామో ఆ పని చేయాలండి కనుక కేవలం ఉద్యోగం చేయడం జీతం తెచ్చుకోవడం దాన్ని ఏదో ఉపయోగించుకోవడం జీవితాన్ని గడవడం ఓ మంచి ముహూర్తంలో ఊపిరాపేయడం కాకుండా జీవితంలో మనమేం సాధించాము జీవితంలో మనమేం పొందాము అర్థమైందండి ఆ ఎప్పుడు చూసినా నేను ఖచ్చితంగా ఎనిమిదిన్నరకు వస్తా ఆ టైంకి టిఫిన్ తెచ్చి అక్కడ పెడతారు పాపం స్వామివారు రోజు పెడుతున్నారయ్యా నేనే తీసుకుంటానండి పర్వాలేదండి ఏమి ఏమి తత్వం అండి విరాడంబరము అంటే మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే రాధానంద భారతీ స్వామి వారి దగ్గర నేర్చుకోవాలి పొగడ్డం కోసం చెప్పడంలా మన అందరి కోసం చెబుతున్నా ఆడంబరత్న లేదు నేను చాలా నేర్చుకున్నానండి వారి వద్ద నిరాడంబరత అనేక మంది అనేక రకాలుగా ముందుగా ఇద్దరు శిష్యుల్ని పంపించడం గురువు గారు వస్తున్నారు అని అంటారు రే అట్లా ఏదో చేయం ఆ సమయానికల్లా చాలుగా వేసుకుని ఆ పుస్తకం పట్టుకుని వాడేదో రాజు వెడలేర్రా అన్నట్టు బయలుదేరి వస్తే మొత్తం లేచి నుంచుని అక్కడ కూర్చుని అప్పుడు ఉపన్యాసం మొట్ట ఇవన్నీ పిచ్చి పనులు లోకంలో ఎవ్వరూ అధికులు కాదు అందరికన్నా అధికుడు ఎవడండి ఆ భగవంతుడు ండి ఎప్పుడు వచ్చినా ఇందాక తల్లి పాడారే అది పెట్టుకుని కూర్చుని వింటూ ఉంటారు ఆ స్వామివారు భగవన్ నామం నిరంతర భగవన్నామం మనకు దొరికిన ఇద్దరు యతీశ్వరులు చాలా గొప్పవారండి నువ్వు పురాణం చెప్పు ఏమన్నా చెప్పు అమృతం పోస్తానని చెప్పు విష్ణు సహస్రనామ స్తోత్రం కూర్చున్న తర్వాత చెయ్యకుండా మాత్రం వినరు మా శంకరానంద స్వామి వారు పుస్తకం తీసుకుని ఆ సహస్రనామ స్తోత్రం చేసి అప్పుడు కూర్చుంటారు వారి వారి ధర్మం ఎవరెవరు ఏ ధర్మాన్ని అనుసరించాలో మనం కూడా ఏం చేయాలి పుట్టాం కదా పెరిగాం కదా ఇంతకాలం జీవితంలో ఏదో చేసామైపోయింది ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు రెస్ట్ ఇచ్చారు భగవంతుడు రెస్ట్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన లోకానికి ఏమైనా ప్రయోజనం ఉందా ఇదిగో ఈ చిన్న పని చేద్దాం ఇదిగో ఈ పెద్ద పని చేద్దాం దీనివల్ల లోకానికి అంతటికీ ఓ ప్రయోజనం కలగాలి అనేటువంటి దృష్టిలో మానవుని ఆలోచన అటు స్త్రీ గాని ఇటు పురుషుడు కలిగితే దేశమంతా నందనవనం అవుతుంది లోకల లోకం అంతా నందనవనం అవుతుంది చెడిపోవడం అనేది ఎవరి వల్ల జరుగుతుంది అంటే మన వల్లనే జరుగుతుంది కాలం వల్ల జరగటంలా కాలం ఏం చేస్తుందండి జాగ్రత్తగా వ్యాసభగవానుడే చెబుతున్నాడు కాలాన్ని గురించి ్రిబాననా ఉద్రిక్త రాజపుత్ర నిబస్థావ స్మృతిపదం కాస్మ రాజు నడయ అనంతమైనటువంటి వైభవాన్ని అనుభవిస్తున్నాడు ఎంతోమంది కాంతలు ఏ రకమైనటువంటి ఆసవం కావాలంటే ఆ రకమైనటువంటి ఆసవాన్ని అతని చేతిలో ఉన్న బంగారు పాత్రలో పోయడమే కాకుండా ఆ పాత్ర వాళ్ళు తీసుకుని వాడి నోటికి అందించే సేవకురా ఉన్నారు అందరూ స్త్రీలే అందరూ మదవచులే అంత ఆ సౌఖ్యాన్ని పొందాడు సంపదలు బోల్డ్ ఉన్నాయి తెరగని సంపదలు దివ్యమైన అనుభవాన్ని పొందాడు ఉన్నట్టుండి ఎవరో చక్రవర్తి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు మొత్తం కొల్లగొట్టుకుని పోయాడు ఇప్పుడు ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే అడవుల వెంట తిరుగుతున్నాడు ఎవరి విషయం చేత ఇలా జరిగిందని చెప్పాలండి కాలాయ తస్మై నమహ కాలము అవిచ్ఛిన్నమైనటువంటి ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో తెలియదు కనుక ఉన్నంతలోనే మనం తొందరబడి మనం చేయవలసినటువంటి సత్కర్మకు ఒక రూపాన్ని తీసుకురావాలి మనం వెళ్ళిపోయినా ఆ ఉండేటువంటి ఆ సత్కర్మ ఫలితం లోకంలో వాళ్ళు పొందాలి అమ్మ ఏం ఆ పుస్తకంలో చదివితే చూశా నేను ఎక్కడ మహిమలు చూపలేదు వాళ్ళు మహిమలు చూపినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా సిద్ధ పురుషులే సామాన్య పురుషులు సిద్ధ పురుషుల వల్లే ఏమైనా మహిమలు చూపించిందా ఆవిడ సృష్టించి చూపించడం ఏమన్నా చేసిందా ఏమీ చేసినట్టు ఎక్కడా ఇంతవరకు నేను నాలుగు పుస్తకాలు చదివాయి పది రోజుల్లో నాలుగు పుస్తకాల్లోనూ ఎక్కడా ఏమీ లేవు చిరునవ్వుతో వచ్చిన వాళ్ళను పలకరించడం వెళ్ళేటప్పుడు అన్నం తిని వెళ్ళవయ్యా అని చెప్పడం అర్థమైందా కేవలం ఈ ఒక్క కర్మ ఆ తల్లి భౌతికంగా వెళ్ళిపోయినా ఆవిడ వేసినటువంటి బీజం ఇవాళ్ళ ఎంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నారు మనం చూస్తున్నాం మనం కూడా పెడుతున్నాను అవునా కాదండి కనుక మనం చేసేటువంటి ఆ సత్కర్మ మనం వెళ్ళిపోయినా నిలిచి ఉండేటట్టుగా ఉండే ఒక సత్కర్మకు మనం ఏం చేయాలి మన జీవితంలో బీజం అంతకన్నా దైవత్వం ఇంకోటేది లేదు మానవత్వం నుంచి మనం దేనివైపుకి వెళ్ళాలి చెప్పండి దైవత్వానికే వెళ్ళాలి అందుకని మనిషి ఎలా పెరుగుతాడు మనిషి ఎలా పెరుగును నిలువుగా పొరుగును ఎందుకని వాడి ఆలోచన ఊర్ధ్వముఖంగా ఉండాలి అందుకే భగవంతుడు నిలువుగా పెరిగే అవకాశం ఇచ్చాడు పశువు పెరుగును అడ్డముగా పెరుగును దానికి ఆలోచన ఉండవలసిన ఆవశ్యకత లేదు ఒక్క మనిషికే ఉండాలి రాసభను చెప్పాడు ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత చేసినా ఇప్పటికీ ఎంత మంది చనిపోయినా వాడికి బుద్ధి రాలేదు మూల్కొని ఎవరు మారుస్తారండి మనం చెప్పుకున్నాం కదా కనుక పరమ మూర్ఖ శిఖామణి అంటే అర్థం ఏమిటయ్యా అంటే చెప్పిన వినని వాడు విన్నా ఆచరించని వాడు ఎవడు ఉన్నాడో వాడు మూర్ఖుడు జల్పితై శిశూనాం అన్నారు పసిపిల్ల ఊయల్లో ఉన్నటువంటి పిల్లకు చెబితే ఏమైనా వినపడుతుందా అర్థం చేసుకోగలుగుతుందా ఆచరించగలుగుతుందా వాడు కూడా అంతే అని అనుకోవాలి చేయడానికి అవకాశం ఉంది వినడానికి అవకాశం ఉంది ఆలోచించడానికి అవకాశం ఉంది అయినా సరే వాడు చేయడు కనుకనే వాడిని మూర్ఖ అన్నారు కనుక ఈ శల్యుని అభిషేకించాడు యుద్ధమే సిద్ధం అన్నాడు తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు ఇవాటి రోజున శల్యుడు పండినటువంటి వ్యూహము సర్వతోభద్ర వ్యూహము అన్నారండి చిత్త చివరి వ్యూహం ఈ యుద్ధ రంగానికే చిత్త చివరి వ్యూహం అది ఇప్పటికి ఇది ఎన్నో రోజు చెప్పండి పద్దెనిమిదవ రోజు ఇప్పటికి పదిహేడు రోజులు గడిచిపోయినాయి పద్దెనిమిదవ రోజున సర్వతోభద్ర వ్యూహము ఆ వ్యూహాన్ని పొన్నాడు ఆ వ్యూహానికి అగ్రభాగంలో ఎవరున్నారయ్యా శల్యుడే ఉన్నాడు లోపల దుర్యోధను కాపాడుతోంది ఆ వ్యూహం రాజైన వాడు మరణించినట్లయితే ఇంకా మిగిలినటువంటి సేన ఉన్నా గెలుచుకున్నట్టే శత్రువులు కనుకనే దుర్యోధను కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక ఆ సర్వతో భద్ర వ్యూహానికి మధ్యలో అర్జ ఆ దుర్యోధను ఉంచాడు రక్షణ కోసం ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో చూసే వెనక వేపు ఉన్న రెండు భాగములలో అటు చివర కృపాచార్యుణ్ణి అశ్వత్ ఉంచాడు అగ్రభాగంలో శల్యుడు ఉన్నాడు మిగిలిన సైన్యంతా మర్చిలో ఉన్నది శల్యుణ్ణి చేయిస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి వీలు పాండవులు కూడా వాళ్ళ వాళ్ళ ఇతర ఇతర సన్నాహాలతో వాళ్ళు వచ్చారు సమయానికి భేరీ భంకారాలు మ్రోగినాయి వచ్చేటప్పుడు ధర్మరాజు చెప్పాడండి ఏమని చెప్పాడంటే నాయన శల్యుని చంపవలసిన వాడను నేను అర్థమైందా అండి కారణం ఏమంటే ఈ శల్యుడు గత జన్మలో ఋక్కు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుని యమధర్మరాజుతో యుద్ధం చేసేవరం ఇవ్వమని అడిగాడండి ఎవరు అడిగింది ఈ రుక్కు అనబడేటువంటి రాక్షసుడు ఎవరితో యుద్ధం చేయాలంటే వారు యమధర్మరాజుతో ఒక్కొక్కడికి చాలా విచిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి వాడు చెప్పాడు ఈ జన్మకు కుదరదురా వచ్చే జన్మలో నీకు ఆ ఏర్పాటు చేస్తాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఆ రొక్కు అనబడేవాడే ఈ శల్యుడు యమ ధర్మరాజు అవునా కాదా ఆత్మావై ఆ కారణం చేత ఇప్పుడు వాడిని చంపవలసిన ఎవడు యమధర్మరాజు ఇప్పుడు మీరు చెప్పండి యమధర్మరాజుకు సర్వము తెలుసునా తెలీదా వాడే చెబుతున్నాడు కదా శల్యుణ్ణి చంపవలసినది నేనే గత జన్మలో అతడు నా యుద్ధం చేయవలెనని కోరను బ్రహ్మదేవుడు వరము ఇచ్చను కనుక ఇప్పుడు నా అతడు సంహరింపబడవలె నీవు యుద్ధమునకు రావలసిన అగత్యము లేతయ్యా ఎవరికి చెప్పాడు టేక్ రెస్ట్ హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకో నేను వాడిని సంహరిస్తా కనీసం ఒక్కన్నైనా నేను చంపకపోతే పేరా ఊరా ఏమండి ఎవరు ఏమో ఆలోచిస్తున్నారో నాకు తెలుస్తూనే ఉన్నది పేరా ఊరా కనుక ఒక్కనైనా చంపుతాను అర్జునుడు కూడా ఊరుకున్నాడు కృష్ణుడు ప్రోత్సహించాడు ధర్మనందన వెళ్లవయ్యా నీకేం భయం లేదు ఇవాళ్ళ నీ చేతిలో శల్యుడు సంహరింపబడతాడు భగవంతుని నోటి నుండి ఆ మాట వచ్చిన తరువాత ధర్మనందనుడు ధైర్యంతో ముందుకెళ్ళాడు గత జన్మల రుక్కు అనేటువంటి వాడికి ఈ బ్రహ్మదేవుడు వరం ఉన్నది కనుక శల్యుడు కూడా తప్పకుండా అతడితో యుద్ధం చేయడానికే సిద్ధపడ్డాడు ఉదయం నుంచి మధ్యాహ్న సమయం వరకు స్వైర వీర వికారంతో ధర్మానందరుడు కూడా గొప్ప యుద్ధం చేశాడండి చాలా గొప్పగా యుద్ధం చేశాడు మిగిలిన వీరులను ఛేదించాడు భీమసేనుడు కృపాచార్యుడు కాని అశ్వత్నామ గానీ ఏం చేశారట యుద్ధరంగమును పారిపోయను ఏం చేశారండీ వాళ్ళు నుంచి పారిపోయారట కృపాచార్యుడు అశ్వద్ధామ విచిత్రం ఏమిటో తెలిసిన ఇద్దరు చిరంజీవులే కృపాచార్యుడు చిరంజీవేనండి ఈ ఏడుగురు చిరంజీవుల లెక్కలో లేడు గాని కృపాచార్యుడు కూడా చిరంజీవే అశ్వత్నామ కూడా చిరంజీవే అర్థమైందా వీళ్ళు కాకుండా మొత్తం ఇరవై నాలుగు మంది చిరంజీవులు ఉన్నారండి సప్త చిరంజీవుల లెక్క చెబుతారు కదా పెద్దలు వాళ్ళు కాకుండా మొత్తం పురాణ ప్రపంచంలో ఎంతమంది చిరంజీవులు ఉన్నారు ఇరవై మంది ఉన్నారు చిరంజీవులు మొత్తం వెరసి ముప్పై మంది ఇప్పటిదాకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారట అంగిరసుడు అనే మహర్షి ఉన్నాడు ఆయన చిరంజీవే వశిష్ఠుడు కూడా చిరంజీవే అర్థమైందండి ఇట్లా ఎంత మంది అయ్యా మంది లెక్క ఉన్నారు కనుక కృపాచార్యుడు చిరంజీవి అశ్వద్ధామ చిరంజీవే మనకు చావులేదు కదా మనం చిరంజీవులం కదా అనే ఆలోచన కూడా లేకుండా ఆ సైన్యాన్ని భేదించడానికి వచ్చినటువంటి భీమసేను చూచి అటు నుంచి ఆయన ఇటు నుంచి ఈయన పరుకు పెట్టారు సైన్యం సంగతి దేవుడు బ్రతికుంటే బలుసాకు ఎరుకు తినవచ్చు అని ఓ ఉన్నది అట్లా వాళ్ళు పరుగు పెడితే సైన్యం వల్ల కల్లోలమైపోతే మిగిలినటువంటి దుర్యోధనుని సోదరులనందరినీ భీమసేనుడు సంహరించడు వెరసి ఆ దుర్యోధనుని సోదరులందరినీ చంపింది ఎవరండి అసలు న్యాయంగా అర్జునుని కన్నా ఎక్కువ కీర్తి దక్కవలసింది ఎవరికి కారణమేమంటే దుర్యోధను చంపింది కూడా ఎవరు భీముడే వాడి సోదరులు తొంభై తొమ్మిది మందిని చంపింది ఎవరు భీముడే కానీ కీర్తి ఎక్కువగా వచ్చింది ఎవరికి అర్జునునికి ఆ కీర్తికంత ఎవరి వైపుకు ఎప్పుడు పెడుతుందో ఎవరికి తెలియదు అర్థమైందా అండి కనుక కష్టపడి పని చేసి ఓ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కనపడరు ఆ తరువాత పనిచేసే వాళ్ళు కనబడి మన చేత కీర్తింపబడుతూ ఉంటారు ఆహా ఎంత గొప్పగా చేస్తున్నారండి అదంటారు ఇదంటారు ఏదో చెబుతూ ఉంటారు కదా కనుక అసలైనటువంటి వాళ్ళు ఎవరైనా అంటే న్యాయంగా ఆలోచిస్తే భారతం మొత్తం మీద నాకు బాగా ఇష్టమైన వాడు ఎవరంటే భీమసేనుడే ఎందుకంటే ఆ కౌరవ సేన అంతటితో యుద్ధం చేయడం ఆ రాజులందరినీ సంహరించడం ఆ పుల్లన్నీ దృష్టజ్యుమునుడు చేశాడు ద్రుపద మహారాజు చేశాడు విరాట రాజు చేశాడు అర్జునుడు చేశారు అందరూ చేశారు అసలు ప్రధానమైనటువంటి కౌరవులైన వంద మంది సోదరులను చంపిన వాడు అంటే మొక్కడి ఈ చింత చివరి రోజున ఆ దుర్యోధను సోదరులలో మిగిలినటువంటి వారిని కూడా భీమసేనుడు ఏం చేశాడు అండి మర్దించాడు అన్నారు సంహరించారు కేవలం ఇప్పుడు మిగిలిన వాడు అంటే శల్యుడు ఆ సైన్యము ఈ దుర్యోధను వెంట ఉండాలా ఏం చెయ్యాలి అనే స్థితి వచ్చింది అపరాహ్న కాలం దాటింది ఆ దాటిన సమయంలో అప్పుడు ధర్మరాజు ఆలోచించాడండి ఏనాటి నుండో తన వద్ద పూజ చేయించబడి తన వద్దనే ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శస్త్రం ఉన్నది చేత చేయబడినటువంటి శస్త్రం ఆ శస్త్రము యొక్క శస్త్రం కాదు పొరపాటు అస్త్రం అది ఆ తస్థ ప్రజాపతి యొక్క దివ్యమైన శక్తి అంతా దేంట్లో ఉన్నది ఆ అస్త్రంలో ఉన్నది సలు సంహరించవలసినది ఆ అస్త్రమే అందుకోసమనే దాన్ని స్వీకరించాడు ధర్మనందనుడు అపరాణమైపోయి సూర్యుడు పడమటి దిక్కుకు వాళ్తున్నాడు ఎక్కువ సమయాన్ని మనం స్వీకరించరాదు అనేటువంటి ఆలోచనతో సిద్ధపడ్డాడు అదే సమయానికి అక్కడికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఆగవద్దయ్యా ధర్మనందన అస్త్రాన్ని ప్రయోగించవయ్యా అన్నాడు ఎందుకంటే వాడు అటు పడిపోయాడు వీడు ఇటు పారిపోయాడు మధ్యలో ఉండి రక్షింపబడవలసిన వాడు ఎవ్వడు దుర్యోధనుడు ఇప్పుడు దుర్యోధను దుఃఖం తప్ప ఇంకొకటి లేదు ఆ దుర్యోధను సంగతి ఏమైంది చూడడం కోసం యుద్ధాన్ని ఆపాడు ఎవరు శల్యుడు ఏమయ్యా ఆలోచించవద్దు అన్నాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఏమండి వాళ్ళిద్దరు లోపలు ఉన్నారు కదా ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ ఎందుకు రావాలి అంటే శల్యుడు వెళ్ళవలసినటువంటి సమయం దగ్గరకు వచ్చింది కనుకనే వెళ్ళాడా లేదా చూడడానికి వచ్చాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఎందుకంటే ఆయన నిర్ణయం ప్రకారం ఎవరు ఎప్పుడు వెళ్లాలో ఎవరు ఎప్పుడు రావాలో దాని ప్రకారమే తెలుస్తుంది ఒకవేళ మన ఇష్ట ప్రకారం రావటం కానీ పోవటం కానీ జరిగితే వాడి జీవితం చిన్న భిన్నమే తప్ప ఇంకొకటి లేదండి జననము కానీ మరణం కానీ కాస్త కడుపులో నొప్పి ఎక్కువైతే చాలు తట్టుకోలేక మందు మింగి చనిపోయే వాళ్ళు ఇవాళ రోజున లోకంలో ఉన్నారు ఎందుకనండి దేన్ని తట్టుకోలేని స్థితి వాళ్లకు మరణాన్ని వాళ్ళంతటి వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అంతేకాదు జననము కూడా కొని తెచ్చుకుంటున్నారు ఎట్లా జ్యోతిషాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళి ఏమండి తొమ్మిదో నెల వచ్చేసింది అయ్యగారు శాస్త్రి గారు పంతులు గారు మీరు సిద్ధాంతి గారు కదా మంచి రోజు చూసి చెప్పండి ఇక్కడ ఎవరైనా సిద్ధాంతులు ఉంటే మన్నించండి ఏమడుగుతున్నారండి వాళ్ళు మంచి రోజు చూసి మాకు చెప్పండి సిజేర్ ఎం ఆ మంచి ముహూర్తము అది కూడా శాంతి లేకుండా ఉండాలి ఏ ఖర్చు పైసా ఖర్చు ఉండకూడదు చక్కని నక్షత్రమై ఉండాలి ఏ పాదంలో ఆ పిల్లవాడు పుడితే ఎంత గొప్పవాడవుతాడో ఆలోచించి ఆ నక్షత్రం ఆ పాదం కనుక చెబితే ఆ సమయంలోనే మేము ఆపరేషన్ చేయిస్తాం మన ఇష్టం మనం ఆపరేషన్ చేయించి ఆ కడుపులో ఉన్నవాడిని బయటకు తీస్తే వచ్చే ప్రమాదం ఏమిటో మా గురువు గారు చెప్పారండి మరిచిపోలేం మేము ఏమిటా ప్రమాదం అంటే మామూలుగా వాడు సహజంగా జన్మిస్తే వాడు జన్మించిన సమయాన్ని అనుసరించి ఆ సమయం కావాలి ఖచ్చితంగా టైం అది కూడా ఏ టైం కావాలి శిరస్సుదయం అని చెప్పారు ఆ పిల్లవాడి యొక్క ఉదయించిన వెంటనే ఆ సమయాన్ని లెక్క అందుకనే మన చిన్నతనంలో మంత్ర సానులు అని ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర స్టాప్ క్లాక్ అని ఉండేది చూసారా మీరు ఆ పైన డబ్బేస్తే ఆగిపోతుందా గడియారం గాంధీ గారి నడువుకి వెళ్లాడుతూ ఉంటుందే అటువంటి గడియారం మీరు కాదు ఏముండవు దానిపైన ఒక బటన్ ఉంటుంది ఆ శిరస్సు ఉదయించిన వెంటనే ఆ నరుసు ఆ బటన్ వచ్చేసి గడియారం పక్కన పడేసి ఆ పిల్లవాడికి చేయవలసిన స్వేచ్ఛోపచారాలన్నీ చేసి వాడిని కడిగి శుభ్రం చేసి ఊళ్ళో పడుకోబెట్టి అప్పుడు గడియారం చూసి మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు అనేది చెబుతుంది ఎందుకంటే ఆగిపోయింది కదా గడియారం ఆ టైంకి ఆగిపోయింది తర్వాత ఆడదు మళ్ళీ దాని పైన నొక్కితే మళ్ళీ ఏ టైంలో ఉన్నదో ఆ టైంకి వచ్చేస్తుంది అటువంటి గడియారాలు ఉండేది ఇప్పుడు ఏ రెండు గడియారాలు ఒకటి కావు అర్థమైందండి సహజంగా పుట్టిన ఖచ్చితమైనటువంటి సమయాన్ని మనం చెప్పలేము ఆ సమయం చెబితేనే వాడి జాతకం కొంచెం కష్టం అటో ఇదో అవుతుంది వాడు సహజంగా పుట్టవలసిన సమయంలో పుడితే వాడి భవిష్యత్తు ఎలా జరుగుతుందో లెక్క కట్టి ఖచ్చితంగా జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి చెప్పవచ్చు కానీ కృత్రిమంగా వాడు జన్మించడం చేత వాడి అసలు జాతకాన్ని మనం ఏం చెప్పగలుగుతాం చెప్పలేము ఇప్పుడు మనం అసలు తెలుసుకునే అవకాశం కూడా లేదు అర్థమైందండి ఇది మనకు ఎట్లా రుజువు అవుతుంది అంటే నేను చూశానండి అనుభవంతో చెబుతున్నా నేను డాక్టర్ జ్యోతిష్ శాస్త్ర పండితుని వద్దకు వెళ్ళి వాళ్ళు టైం చెప్పి ఆ టైం ప్రకారం ఆపరేషన్ చేయించారు ఆ పిల్లవాడు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు జాతకం రాయించారు చాలా గొప్పగా ఉన్నది మహానుభావుడు అవుతాడు అని చెప్పారు కానీ వాడి జీవితం దుర్మార్గంగా నడుస్తుంది ఎందుకు నడుస్తుందో తెలియకపోతే వాడు నా దగ్గరికి వస్తే నేను సలహా చెప్పాను నువ్వు పని చేయరాబ్బాయి నువ్వు ఆపరేషన్ అయితే పుట్టావా మామూలుగా పుట్టావా అని అడిగా నేను ఆపరేషన్ చేసే తీసేరటండి మా అమ్మ చెప్పింది చాలా సంతోషం మెడ్రాస్ దగ్గర ఊరు నుండి వైదేశ్వర అక్కడికి వెళితే ఆ తంపి్రెషన్తో వాళ్ళు నేను డేట్ ఆఫ్ బర్త్ చెబుతారా దాని ప్రకారం నీ జాతకం కరెక్ట్గా ఉండో లేదో వాళ్ళే చెబుతారు వెళ్ళమని చెప్పాను నేను చెబితే వాడు వెళ్ళాడు పాపం ఆ తమ్ము ఇంప్రెషన్ ఇస్తే ఆ తాళపత్ర గ్రంథాలు తీసి నీ తల్లి పేరు వాడి తండ్రి పేరు ఇవన్నీ చెప్పారు వాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత వీడి డేట్ తీస్తే ఎప్పుడు వచ్చిందంటే మూడు నెలల తర్వాత వచ్చింది ఆ వాళ్ళు పుట్టినరోజుకి ఎన్ని రోజుల తర్వాత వచ్చిందండి మూడు నెలల తర్వాత వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ మూడు నెలల తర్వాత రావడం ఏమిటా నేను పుట్టింది ఈ సమయమేనండి ఖచ్చితంగా మా అమ్మ చెప్పింది మా అమ్మమ్మ చెప్పింది అందరూ చెప్పారు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి కాదు అబ్బాయి ఇది కాదు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు లెక్కలు వేసి తేల్చి చెప్పారు డాక్టర్లు ఏదో చెబితే కంగారు పడిపోయి ఏడవ నెలలోనే వాడికి ఆపరేషన్ చేయించారు ఆ ఏడవ నెలలో ఆపరేషన్ చేసేటప్పుడు మంచి రోజు చూసి మంచి ముహూర్తం చూసి మంచి నక్షత్రం చూసి చేయించడం చేత వాడి జాతకం గొప్పగా ఉంటుంది కదా అని ఆలోచించారు ఎప్పుడు పుట్టవలసిన ఎప్పుడు పుట్టాడండి పదో నెలలో పుట్టవలసిన వాడు ఏడో నెలలోనే పుట్టాడు ఆ డాక్టర్లు వాడు అడ్డం తిరిగాడనో నిలువు తిరిగాడనో ఏదో చెప్పారు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలన్నారు చేసేసారు కానీ అసలు వాడి జాతకం తెలియాలి అంటే నాకు అప్పుడు అనిపించింది కనుక వీడు పుట్టినటువంటి డేటు ఖచ్చితంగా మనకు ఈ ఆపరేషన్ల వల్ల తెలియదు మా గురువు గారు చెబుతూ ఉండేవారు కదా అనేటువంటి ఆ మాట గుర్తుకొచ్చింది నాకు ఖచ్చితంగా వాడు ఎప్పుడు పుడతాడో అప్పుడు ఆ డేట్ని మనం చెప్పలేము ఎందువల్ల అంటే వాడు కృత్రిమంగా పుట్టినవాడు కనుక సహజమైనటువంటి జననం కాదు కనుక కనీసం భగవంతుని నిర్ణయాన్ని అనుసరించి జననము మరణము ఈ రెండైనా వాడికి మనం వదిలిపెడితే మిగతా జీవితాన్ని ఎటు వాడు చెప్పినట్టు చేయడం లేదు మనం అవునా కాదా కనుక అవి అయితే కొంతమంది మేధావులు ఏమడుగుతారంటే ఆ దుర్యోధనుడు చెప్పినట్టే చెబుతారు ఎవండి ఏ పని చేసినా భగవంతుడే కదా చేయించేది శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటారు కదా నా చేత ఈ పని చేయించింది భగవంతుడే అని నీ నీ ఈ పని చేయించింది భగవంతుడు కాదు నువ్వే చేసావు ఈ పని చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి విచక్షణ కొరకు కావలసిన జ్ఞానాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడా ఇవ్వలేదా మాట్లాడదామండి ఇచ్చాడా ఖచ్చితంగా ఇచ్చినప్పుడు ఆలోచించి చేయాలి కదా చేయకూడని పని చేసినా ఈ పని దేవుడే చేయించాడు అంటే ఎంతవరకు న్యాయం నీకు విచక్షణ ఇచ్చింది దేనికి ఆ కర్మ సరి అయినది కాదు అని తెలుసుకోవడం కోసమే ఇచ్చారు దాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి కనుక దివ్యాత్మ స్వరూపులరా జన మరణములు రెండు మన జీవితం కూడా భగవంతుని నిర్ణయమే ఎవరు ఎక్కడ ఎందుకు ఎంతమంది ఏ విధంగా ఏ రీతిగా ఎవరిని పొందుతారో ఇవన్నీ నిర్ణయం చేసింది భగవంతుడే మనం అందరం కలిసి ఇట్లా ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా ఉంటాము అని మనం ఏమైనా చిన్నప్పుడే ఒక లెక్క వేసుకున్నావా వేసుకోలేదే ఇప్పుడు కలిసాం ఒక చోట ఉన్నాం కొంతకాలం చిత్రకూటంలో కలిసి ఉన్నాం కొంతకాలం అమ్మఒడిలో కలిసి ఉన్నాం అందరం ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఎవరిళ్లకు వాళ్ళకు వెళ్ళిపోతే ఇరవై ఐదో పొద్దున తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి ఏమనిపిస్తుందో చెప్పండి ఒక్కసారి ఏమనిపిస్తుంది పదహారు రోజుల పాటు అక్కడ ఉండి పనిచేశాం వెళ్ళి కూర్చున్నాము వాడికి తోచింది ఏదో ఆగుతూ ఉండేవాడు కూర్చునే వాళ్ళం మనం ఇప్పుడు ఏమీ లేదు కదా అని అనిపిస్తుందా అనిపించదా ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందువల్ల అనిపిస్తుందంటే ఆ బాంధవ్యము దూరం అవ్వడం చేత అర్థమైందండి ఏమిటి బాంధవ్యం అంటే ఆధ్యాత్మికమైనటువంటి బాంధవ్యం ఇప్పుడు ఇక్కడ ఈ అర్కపులో పురుషుడు కనబడితే అన్నయ్య స్త్రీ కనబడితే అక్కయ్య ఎంతమంది అండి జగమంత కుటుంబం మొత్తం అంతా ఒకే కుటుంబం ఎక్క ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాంధవ్యము అంటే ఆధ్యాత్మిక బాంధవ్యం ఆధ్యాత్మిక కుటుంబం దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఆ భగవంతుడే కూర్చాడు వాడు చేసేవాడు చేస్తూ ఉంటాడు మనకిచ్చినటువంటి విచక్షణ జ్ఞానంతో మనం ఏం చేసామండి అదిగో మనం అందరం కలిసి చోటుకి పెడదాం ఇక్కడ మంచి జరుగుతుంది కానీది దాని వల్ల ఆ విచక్షణ వల్ల కలుగుతుంది ఆ విచక్షణ లేకపోతే తింటాం పడుకోవడం తప్ప ఇంకో పని కనుకనే అటువంటి దివ్యమైన స్థితిని మనం పొందడానికి ఉపయోగపడేది విచక్షణ అది లేనిది ఎవరికై అంటే దుర్యోధనులకు జనన మరణములు రెండు భగవంతుని చేతుల్లోనే ఉన్నాయి కనుక ఆ ధర్మానందనుని యొక్క మరణ వ్యవస్థ ఏ సమయంలో జర ధర్మనందనుడుగా శల్యుని యొక్క మరణ వ్యవస్థ ఏ సమయంలో జరగాలో వాడి నిర్ణయం అయింది కనుక ఆ సమయానికి వాడు ఎక్కడికి అప్పటిదాకా రెస్ట్ తీసుకుని అర్జునుడితో యుద్ధరంగంలోకి ధర్మనందన నీ పని నువ్వు చేయవయ్య ఆలస్యం అన్నాడు ఆ కష్ట ప్రజాపతి యొక్క దివ్యమైనటువంటి శక్తి అయిన ఆ బాణాన్ని తీసుకున్నాడు అస్త్రాన్ని తీసుకున్నాడు సంధించాడు శల్యుని వేశాడు అండి గుండెలను వెళ్ళిపోయింది ఆ అస్త్రం పార్వతీపతయో ఎప్పుడైతే శల్లు గుండెలు చీల్చుకుని బాణం వెళ్లిపోయిందో దుర్యోధనుడు యుద్ధ రంగంలో దుర్యోధనుడు కనపడ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి బాబా దుర్యోధనుడు కనబడలేదు పొద్దుపోకింది సూర్యాస్తమయం అయిపోయింది పద్దెనిమిదవ రోజు యుద్ధం ముగిసింది ఎవరితో ముగిసింది శల్యుని సంహారంతో ఇప్పుడు అనాథవశ కౌరవ సైన్యం మొత్తం ఏ వశంలో ఉన్నది అనాధవశ నాదు లేనటువంటి స్త్రీ వలె ఉన్నది మాంగల్యము లేదు మంగళప్రదమైనటువంటి స్థితి లేదు కనీసం చిరునవ్వు కూడా లేదు ఏమీ లేని స్థితిలో ఉన్నది కౌరవ ఏం చెయ్యాలో తెలియని స్థితి దుర్యోధనుడు కనబడలేదు సాయంకాలం అయిపోయింది సూర్యుడు అశ్రమించాడు గనక యుద్ధాన్ని విరమించారు రేపటికి సేనా నాయకుడు ఎవడైనా ఉన్నాడా ఇంకా యుద్ధ నుంచి పారిపోయినటువంటి కృపాచార్యుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అశ్వద్ధమటు వెళ్ళాడో తెలియదు సైన్యమంతా కకాబికలైపోయి ఒడికిపోతూ గుడ్రాలలో తలదార్చుకున్నారు దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడో కనపడలేదు పాండవులంతా గుడారాల్లో కూర్చున్నారండి ఇప్పుడు వాళ్లకు అన్నిటికన్నా పెద్ద సమస్య వచ్చి పడింది ఏమిటా సమస్య యుద్ధం పూర్తి అయినట్టనట్టంకా బతికి ఉంటే యుద్ధం పూర్తి అయిందనట్ట అంటాం పోనీ అని ఏమైనా ఉన్నారా అక్కడ అంటే ఇంకెవడూ లేదు యుద్ధం చేయడానికి పోని రాజు కనపడుతున్నాడా రాజు కనపట్టలేదు ఏం చేయాలి స్వతంత్రించి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ రాజ్య ప్రతిష్ట చెయ్యాలా చేసేటువంటి హక్కు మనకి లేదు ఎందుకంటే రాజు బతుకుండంగా విజయాన్ని పొందినట్టుగా మనంతట మనం ప్రకటించుకోవడం అనేటువంటిది న్యాయం కాదు ధర్మరాజు దేనికి బొద్ధుడై ఉంటాడు అండి ధర్మానికి బద్ధుడై ఉంటాడు కనుక తన ఇష్టం వచ్చినట్టుగా తాను నిర్ణయించేటువంటి అవకాశం అక్కడ లేదు పరమాత్మను అడిగాడు పరమాత్మ ఒక్కడే చెప్పాడు ఏం చేస్తామయ్యా మనం ఇంత శ్రమ ఈయనగాచిన కలపాలయ్యను అని ఓ సామెత ఉన్నది లోకంలో అలా జరిగిపోతున్నది ఎందుకు మరి ఆ దుర్యోధనుడు ఎక్కడున్నాడో తెలియదు అన్నాడండి ఎవరు తెలియదు కృష్ణ పరమాత్మ ఆయనకి తెలియకుండా ఉంటుందా వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎటు వెళ్ళిపోయాడు ఏమైపోయాడో తెలియదు మొత్తం కౌరవ సేనలో ఉన్న కూడా రములనన్నిటినీ వెతికారు మిగిలిన సైన్యం ఉన్నారే పరుగు పరుగున వచ్చి ధర్మరాజు పాదాల మీద పడి మేము మీకు వశమైతే మీ అని ఒక్క మాట అన్నారు ఏమన్నారండి ఆ మేం మీకు వశమయ్యామయ్యా ఇంకా మా జోలికి రావద్దు అన్నారు ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి వాడెక్కడికి వెళ్ళాలి పద్దెనిమిది రోజుల పాటు భీష్మాచార్యునితో ద్రోణాచార్యునితో ఏమండి ఆ కర్ణునితో ఈ శల్యునితో ఎన్ని రకాలుగా సేనా నాయకులు మారగా మారగా యుద్ధం చేసి ఇంతా చేస్తే మిగిలిన సైన్యమంతా వచ్చి కాళ్ళ మీద పెడితే రాజు కనబడక వాడు లేకపోతే వాడిని చంపకపోతే రాజ్యం మనకెట్లా వస్తుంది ఈ దుర్యోధనుడు సామాన్యుడు కాడు మనం రాచే సింహాసనం మీద కూర్చోవడం వాడికి ఇష్టం లేదు లేదు భీమశేనుని చూచి భయపడను ఏ కారణము చేత వాడు ఎక్కడ ఉన్నాడో ఈ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నీ వద్ద ఉన్నటువంటి గూఢచారులను నియోగించి వాడు ఎక్కడున్నాడో వెతికించవయ్యా అన్నాడు క్షణంలో వాడు ఎక్కడున్నాడో చూసి చెప్పేటువంటి అవకాశం పరమాత్మకు ధర్మరాజు సింహాసనం ఎక్కడానికి ఇంకా సమయం చాలా ఉన్నది అందుకోసమనే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఈ మధ్యలో ఖాళీగా ఉండడం దేనికి వాడి పనివాడు చేస్తూ ఉంటాడులే అని ఆడుకున్నాడు ఎవరితో పాండవులతో వెతికించవయ్యా అన్నాడు ఆయన గూఢచారులనందరినీ పంపించాడండి దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసండి ఒక సంజయునకు మాత్రమే తెలుసండి కారణమేమంటే వ్యాస భగవానుడు సంజయునకు ఏమిచ్చాడండి దివ్య దృష్టిని ఇచ్చాడు కనుక ఆ దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు ఒక సంజయునకు తెలుసు ఇప్పటిదాకా యుద్ధ జరిగినటువంటి ప్రతి విషయాన్ని ధృతరాసునకు చెప్పినటువంటి వాడు రన్నింగ్ కామెంటరీ చేశాడు కదండి మొత్తం మహారాజా ఒక్క క్షణం ఉండవయ్యా నేను ఇప్పుడే అన్నాడు దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో ధృతరాష్ట్రునకు చెప్పలేదు ఇప్పుడే వస్తానన్నాడండి ఈ సంజయుడు దుర్యోధను వద్దకు వచ్చాడండి వాడు ఎక్కడున్నాడో తెలుసా తెలీదా మాట్లాడలేమండి వాడు నీటిలో దాక్కున్నాడన్న సంగతి సంజయునికి తెలుసు ఆ దుర్యోధనుడిని పలకరించడం కోసం వచ్చాడు సంజయుడు ఎటువంటి రాజువయ్యా ఎటువంటి సింహాసనమయ్యా కౌరవ సింహాసనం ఎటువంటి రాజులు పరిపాలించారయ్యా సింహాసనాన్ని అటువంటి నీవు ఇవాటి రోజున యుద్ధ రంగం నుండి పారిపోయి నీటిలో తాక్కుంటావా ఎట్లా తాక్కున్నాడు అండి నీటిలో ఎంతసేపు ఉంటారు మనకు అరవై నాలుగు చెప్పారు అంటారు ఈ అరవై నాలుగు విద్యలలో స్తంభన విద్య కూడా ఒకటండి జల స్తంభనము అగ్ని స్తంభనము వాయు స్తంభనము ఇలా మూడు విద్యలు ఉన్నాయి ఈ అరవై నాలుగు అవి క్షుద్రమునకు సంబంధించిన విద్యలు ఈ క్షుద్ర విద్యలన్నీ చాలా నీచంగా చాలా మంది చూస్తూ ఉంటారు క్షుద్ర విద్యలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి వేదముల నుండి వచ్చినాయి అందులో సందేహమేమీ లేదు అర్థమైందండి ఎక్కడి నుంచి వచ్చినాయి వేదాల నుంచి వచ్చినాయి అందుకనే లలితా సహస్రనామంలో ఆ అమ్మవారి నామాల్లో ఏమనుందండి మంత్రస్వరూపిణ్యై నమో నమంత్రస్వరూపిణ్యై నమో నమ తర్వాత ఏంటండి తంత్రస్వరూపిణ్యమోనమో ఈ తంత్రం అంతా ఏమిటంటే క్షుద్రమే అది కూడా అమ్మవారి స్వరూపమే దాన్ని నీచంగా భావించడానికి వీలు లేదు కానీ ఈ క్షుద్ర విద్యలు ఎవరికి కావాలి అంటే ఒక్క క్షత్రియులకు మాత్రమే కావాలి రాజధర్మం అది అధర్మవేదం నుంచి వచ్చినటువంటి మంత్రములే ఈ వామాచారానికి సంబంధించిన మంత్రాలు అధర్వ వేదంలో ఉన్నాయండి ఒకనొకప్పుడు మీరు కూడా చూసింటారు అధర్వ వేదంలో అక్షయ నిధులు అని ఆంధ్రప్రభ అనేటువంటి వీక్లీ ఉండే కాలంలో విద్వాన్ విశ్వం అనేటువంటి ఆయన ప్రతి వారం శీర్షికలు ఇస్తూ ఉండేవాడు మేము చదువుకుంటున్న రోజుల్లో అవన్నీ కట్ చేసి దాచుకున్నాం మేము అధర్వ వేదంలో అక్షయ నిధులు ఏమిటా అక్షయ నిధులు అంటే ఈ తంత్ర శాస్త్రం అనేకమైనటువంటి విశేషాలు ఉన్నట్టు ఉండి కనబడకుండా పోవడం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలగడం ఈ విద్యలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి అంటే దాంట్లో ఉన్నాయి ఉన్న వస్తువుని కనపడకుండా చేయడం లేని వస్తువుని తీసుకురావడం ఇవన్నీ కూడా అణిమ మహిమ గరిమ లగిమ ఇవన్నీ దాంట్లో ఉంటాయి కనుక ఈ తాంత్రిక విధానం ఈ ఉండేటువంటి వామచార అధ్యయనం ఇవన్నీ ఎవరు చేయాలి అంటే క్షత్రియులు మాత్రమే చేయాలి ఎందు కుర్రకు దేశ రక్షణ కుర్ర దేనికోసం అండి దేశరక్షణ ప్రజల యొక్క సంరక్షణ దానికోసమే ఆలోచించాలి దానికోసమే చేయాలి అవి ఉన్నాయి కదా అని ఎవరికి పెడితే వాళ్ళు దాన్ని ఉపయోగించి ఇంకొక రకంగా దాన్ని ప్రయోజనాన్ని పొందుకుందాము మాత్రం వాళ్ళు ఎక్కువ కాలం భూమి మీద నిలబడలేదు ఇది సత్యం కనుక ఏ విధమైన స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా క్షత్రియుల వరకు మాత్రమే అది పరిమితం ఈ ఉన్నటువంటి ఈ క్షుద్ర విద్యలలో జల స్తంభనము అనేటువంటి విద్యలో బాగా సిద్ధహస్తుడు ఆ విద్యను బాగా నేర్చుకున్నవాడు ఎవరయ్యా అంటే దుర్యోధనుడు బాగా సిద్ధహస్తుడు దీంట్లో ఉన్న విశేషం ఏమంటే నీళ్లలో కూర్చున్న వాడు ఎవరికి కనబడడు అర్థమైందా అండి సినిమాలో అయితే మీకు కనపడ్డాడు వాణ్ణి లోపల చూపించకపోతే ఉన్నాడో లేదో అనే డౌట్ వస్తుంది కదా మీకు అందుకని ఆ దర్శకుడు చూపించుంటాడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు కనపడ్డానేప్పుడు అదేంటి మనకు కనపడ్డాడు కదా అందులో అని ఖచ్చితంగా కనపడడు ఆ మనిషి జల స్తంభన విద్య చేత లోపలికి పెడితే నీళ్లలో ఉన్నటువంటి వాడు ఎవరికి కనపడడు ఇది మొదటిదా రెండవది ఏ నీటిలోకి వాడు వెళ్ళాడో ఆ నీరు వాడిని అంటదు అర్థమైందండి ఒకవేళ నీరు కనుక అంటినట్లయితే వాడు ఎక్కువసేపు కూర్చోలేడు అవునా కదా ఆ కారణం చేత వాడు ఎంత కాలమైనా అలా ఉండగలుగుతాడు ఎవరికి కనపడు వాడికి నీరు అంటదు తామరాకు వలెనే ఎక్కడ ఉన్నాడండి వీడు ఈ కురుక్షేత్ర భూమికి ఒక క్రోసు దూరంలో ఒక తివ్యమైనటువంటి సరస్సు ఉన్నదండి ద్వైపాయన హ్రదము అంటారు దాని ఇప్పటి ఉన్నది ఆ సరస్సు కురుక్షేత్రం పెడితే అక్కడికి వెళ్ళవచ్చు ఇప్పుడు దుర్యోధన సరస్సు అంటున్నారు దాన్ని దుర్యోధనుడు అందులో దిగక ముందు దాని పేరేమిటి ద్వైపాయన హృదము ఆ ద్వైపాయన హృదంలో వెళ్ళి కూర్చున్నాడు ఎవరు ఈ దుర్యోధనుడు ధ్యాననిష్ఠుడయ్యున్నాడు లోపల బయట వాళ్ళకి ఎవరికి కనబడతా ఎవరికి కనపడుతున్నాడు అంటే దివ్య దృష్టి కలిగినటువంటి ఒక్క సంజయుడికి తెలుసు వాడెక్కడున్నాడో సర్వంతర్యామి అయినటువంటి పరమాత్మకు ఒక్కడికి తెలుసు ఈ ఇద్దరే తాను అందులోనే ఉన్నాడు గనక వాడికి తెలుసు తాను ఎక్కడున్నాడు ఈ ముగ్గురు తప్ప ఇంకా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అటువంటి స్థితిలో సంజయుడు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుని ఇలా చేశాడయ్యా అని చెప్పకుండా ఎందుకంటే ఇప్పటికే మొత్తమంతా అయిపోయిందయ్యా చివరి అంకానికి వచ్చింది శల్యుడు కూడా సంహరింపబడ్డాడు అని తెలిసిన తర్వాత ధృతరాష్ట్రునికి ఇంకా జీవితం మీద ఆశ నశించిందండి వెలిమి రాసిపోయింది ధృతరాష్ట్రునకు నా కొడుకే లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి కానీ ఒక్కటి మాత్రం ఆశ ఉన్నది ధృతరాష్ట్రకు ఏమిటి ఆశ అంటే దుర్యార్జునుడు మరణించాడు అని మాత్రం వాడు చెప్పాల కనుక ఎక్కడో ఒక చోట నా కుమారుడు బతికే ఉండుంటాడు నన్ను చూడకుండా వాడు ఉండరు ఎందుకంటే ఏకాత్మ వస్తువు కదండి రెండు ఏ రెండు దుర్యోధనుడు దృతరాష్ట్రుడు ఆ కారణం చేత నన్ను చూడకుండా వాడు ఉండలేడు వాణ్ణి చూడకుండా నేను ఉండలేను ఎప్పుడో ఒక సమయంలో ఖచ్చితంగా నా కుమారుడు వస్తాడు మరణించాడు అన్న వార్త సంజయుడు చెప్పలేదు కదా కానీ తొంభై తొమ్మిది మంది కుమారులను ఒక్క భీమసేనుడు పొట్ట కదా అని ఆ భీమసేను మీద కక్ష బాగా పెరిగిందండి ఎవరికి ధృతరాష్ట్రకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు దేని స్వభావము కలిగిన వాడు చెప్పండి పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది తన కొడుకుల్లో తొంభై తొమ్మిది మంది చనిపోయారు అన్నది అధికారికంగా తెలిసింది ఇంత జరిగిన తర్వాత కూడా ఆ పాండవుల పట్ల అందులో ఉన్న భీముని పట్ల కక్ష పెరిగిందే గాని తరగలేదండి కారణమేమిటి అంటే ధృతరాష్ట్రుడు సర్పస్వభావము కలిగిన వాడు ఏ స్వభావం కలిగినవాడు అండి చచ్చిపోతూ ఉన్నా సరే పగ తీర్చుకోవాలి అది వాడు ఏం చేయాలి తానేం చేయగలుగుతాడు యుద్ధరంగానికి వెళ్ళలేడు లోపల కుమిలి కుమిలిపోతున్నాడు గాంధారి దుఃఖానికి అంతులేదండి ఆనాడు ఆ కుంతీదేవికి పెద్ద కొడుకు పుట్టాడు అని తెలియంగానే ఓర్చుకోలేక తనకు తాను మోదుకుని పిండము కింద ఆ వ్యాసుని కరుణ వల్ల ఎలా గోపతికారు ఇవాటి రోజున ఆ పుట్టిన వాళ్ళే మొత్తమంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు కనీసం ఒక్కడు కూడా నన్ను పలుకరించడానికి మిగలలేదు ఇంకా విచిత్రమే అంటే ధృతరాష్ట్రుణ్ణి పలకరించడానికి మిగిలాడు ఒకడు ఎవరు చెప్పండి అది లెక్క బాగా వింటున్నారండి సంతోషం ఎవరండి పలకరించేవాడు ధృతరాష్ట్రుణ్ణి ఇచ్చుడు వాడి తల్లి వైశ్య జాతికి చెందిన కాంత అని చెప్పాను కానీ గాంధారిని పలకరించడానికి ఎవడున్నాడండి ఆ తల్లిని పలకరించడానికి ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవరు లేరు నాకు ఇంత కడుపు శోకాన్ని కలిగించారు కదా పాండవులు నా దోషం ఏమున్నది నేను దుర్యాధను ఎంతగా నచ్చ చెప్పడానికి చూచాను వాడు నా మాట వినకపోతే దోషం నాదా భగవంతుడు నాకు ఈ శిక్ష ఎందుకు వేశాడు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఎవరండి దుర్యోధనుడు ఉన్న చోటు తెలుసుకుని సంజయుడు పలకరించడానికి వచ్చాడండి ఆ సంజయునకు దుర్యోధనుడు కనపడ్డాడు దుర్యోధన ఎటువంటి రాజువు నీకు ఎటువంటి స్థితి వచ్చిందయ్యా భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు విధురుడు ఎన్ని మాటలు చెప్పారయ్యా ఆ విధురుణ్ణి అనకూడని మాటలు మాట్లాడి నీవు ఇంటి నుండి వెడలగొట్టావు కదా సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే వాళ్లకు ఆధారంగా చేసుకుని దైవ పొందినటువంటి పాండవులు కదా రాయభారానికి దైవమే వస్తే ఆయన విశ్వరూప సందర్శనం చేస్తే ఈ కారడీ విద్యలు నాకు కూడా వచ్చని చెప్పావు నీవు ఎవరితో చెప్పావు నీ తండ్రితో చెప్పావు నేను కళ్ళు లేని నాకు కనపడ్డా దృష్టినిచ్చాడురావురా ఎందుకురా నా మాట వినవురా అని ధృతరాశ్రుడు బ్రతిమలాడితే ఇటువంటి గారడి నే కూడా చేయగలను అన్నాడు దుర్యోధనుడు నాకు బలం బోలెడంత ఉన్నది అన్నాడు అటువంటి దుర్యోధనుడే ఇప్పుడు యుద్ధరంగం నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయిన్నది సంజయుడు అడిగాడండి సంజయ నీవు కూడా నన్ను గురించి తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా నేను వచ్చి ఇక్కడ ఉన్నది పాండవులకు భయపడి కాదు బలాన్ని పొంది మళ్ళీ పాండవుల వద్దకు వెళ్ళి యుద్ధం చేయడం కోసం ఇప్పుడు నాకున్నటువంటి బలంతో నేను యుద్ధం చేయలేను బలాన్ని పొందడం కోసమే ఈ జల స్తంభనంలోకి వచ్చా కారణం ఏమంటే వాయు స్తంభనం చేసిన వాడు కానీ జలస్తంభం చేసినటువంటి వాడు కానీ అగ్ని స్తంభన చేసిన వాడు కానీ ఆ వ్రతం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే రాగానే వాడితో దేవేంద్రుడు కూడా తలపడలేదు సామాన్యమైనటువంటి మానవుడైనా ఆ మూడు విద్యలలో ఏ ఒక్కటి తెలిసి ఉన్నా ఆ విద్యను అనుష్ఠానం చేసి ఆ వ్రతాన్ని పూర్తి చేసి బయటకు వస్తే వాడిని దేవేంద్రుడు కూడా ఎదుర్కొనలేడు అంతటి శక్తిని పొంది ఉంటాడు దేనికయ్యా అంటే క్షుద్ర బలం అన్నారు బలం అండి అది ఆ బలం చేత వాణ్ణి ఎవరూ ఎదురించలేరండి ఏం చేస్తారు అటువంటి స్థితిలో ఏమండి భరత శ్రేష్ట మాయాత్మానం సుయోధనం భరత వంశంలో పుట్టి కౌరవులుగా పేరు ప్రతిష్టలు పొంది ఇప్పుడు యుద్ధానికి భయపడి వెళ్ళి దాక్కున్నాడు అంటే ఎంత అప్రతిష్ఠయ్యా నా మాట విని బయటకు రావయ్యా యుద్ధంలో మిగిలినవాడు నువ్వు ఒక్కడివి ఉంటే అదృష్టం స్వీకరించవచ్చు లేదా వీరస్వర్గానికి వెళ్ళవచ్చు కనుక సంజయుడు ఏం చెప్పాడండి ద్వయోరేమ ఫలి అనేటువంటిది రెండు రకాలుగా ఫలితాన్ని ఇస్తుంది సర్వసాధారణంగా యుద్ధం దుఃఖాన్ని మిగులుస్తుంది అంటారు కానీ సంజయుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం యుద్ధం రెండు రకాల ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఒకవేళ గెలిచాడా రాజ్యలక్ష్మి వస్తుంది మరణించాడా స్వర్గ లక్ష్మి వస్తుంది కనుక రెండు రకాలుగాను ప్రయోజనమైనయా నువ్వు అనవసరంగా ఎందుకు దాక్కున్నావు నా మాట విని బయటికి రావయ్యా నేను వచ్చే అవకాశం లేదన్నాడు అండి ఇక చేసేది లేక ఎందుకంటే అతడు రాజు ఇతడు సేవకుడు కనుక అతడు చెప్పిన మాట వినవలసింది ధర్మం ధర్మమే ఆ కారణం ఇంకా వీడు రాజా నీళ్లలో దాక్కున్నాడు అని సంజయుడు తన నిర్ణయాన్ని తాను తీసుకోలే ఆ దుర్యోధను వద్ద నుండి అక్కడ మాట్లాడి అక్కడ నుండి బయలుదేరుతున్న సమయంలో సంజయుడు ఆ నీటిలో ఉన్న కనబడకుండా ఉన్నవాడితో మాట్లాడుతున్న మాటలు విన్నాడు ఎవరు గూఢచారి ధర్మరాజు చేత పంపబడినటువంటి గోధచారి ఇక్కడ సంజయుడు మాట్లాడి కౌరవ సేన వద్దకు వచ్చాడండి కురుక్షేత్రంలోనే ఉన్నారు కదా అక్కడికి ఎంత దూరం ఉన్నది కోసు ఒక క్రోసు దూరం అని చెప్పారు వ్యాసభగవానుడు ఒకే ఒక్క కృష్ణ దూరం ఆ దూరంలో ఉన్నారు కనుక పాండవుల వద్దకు వచ్చాడు ఎప్పుడైతే పాండవుల వద్దకు సంజీవుడు వచ్చాడో సాక్ష్యకి లేచాడండి ఆ కౌరవ సేనలో మిగిలినటువంటి వాళ్ళంతా మనకు పాదాక్రాంతులయ్యారు ఇంకా దుర్యోధనుడేమో కనబడకుండా పారిపోయాడు సైన్యమంతా పోయింది ఇంకా కౌరవులలో మిగిలిన వాడు ఎవడయ్యా అంటే ఈ సంజయుడే కనుక వీడిని కూడా చంపేద్దామని లేచాడండి ఎవరిని చంపేయడానికి సంజయుణ్ణి ఎవరు సాక్ష్యకి ఆ క్షణంలో అక్కడ అవతరించారు వ్యాసమునేంద్రుడు ఆ సాక్షిని నివారించి సంజయుని కాపాడి నీవు వెళ్ళవయ్యా అన్నారు అక్కడ కూర్చుని చెప్పవయ్యా అంటే ఇక్కడికి కూర్చావు నీవు రావడం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగినాయో తెలుసా ముందు ముందు తెలుస్తాయి అని నాయన ఇప్పటిదాకా ఏదో జరిగిందేదో జరిగిందయ్యా ఇప్పటికైనా మీరు దాన్ని వదిలేసి మిగిలినటువంటి రాజ్యాన్ని స్వీకరించండి అని ఎవరు చెప్పారండి వ్యాస భగవానుడు చెప్పాడు తాత నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తానన్నాడు ధర్మరాజు ఈ ఒక్క ప్రశ్న భారతం ఆధారం అండి అర్థమైందండి పద్దెనిమిది పర్వముల భారతానికి ఆధారం ఒక్కటే ఒక్క ప్రశ్న అడిగాడు ఏమని త ఇంకా రాజు మరణించలేదు లేదా నేను జితుడను అనేటువంటి విషయాన్ని చెప్పలేదు పరాజితుడను అనేటువంటి విషయాన్ని చెప్పలేదు ఏది చెప్పకుండా ఆ రాజ్యము ఎవరిదని నేను స్వీకరించాలి ఇప్పుడు వెళ్ళి నేను ధృతరాష్ట్రుణ్ణి చెబుతానయ్యా ధృతరాష్ట్రునకు ధృతరాష్ట్రుడు నీకు రాజ్యాన్ని కట్టబెడతాడు ధర్మనందన రావయ్యా అన్నాడు రేపు దుర్యోధనుడు మరల రాడని ఏమైనా నమ్మకం ఉన్నదా ఈ ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పలేకపోయాడండి ఎందుకంటే వ్యాస భగవానుడే దుర్యోధను వద్దకు వచ్చి యుద్ధమును మాన్పించడం కోసం అనేక రకాలుగా ఎన్నో ధర్మాలు చెప్పాడు తానొక్కడు చెప్పకుండా సనకసనందనాదులను పిలిపించి ధృతరాష్ట్రునితో మాట్లాడించాడు వినపడిద్దండి ఎవరిని పిలిపించాడు సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు అందులో ముఖ్యంగా ధృతరాశునకు బాగా ఉపదేశం చేసిన వారు సనత్సు జాతులే ఎంత ఉపదేశం చేసినా సనస్సు జాతుల వారికి బాగా వంగి వంగి నమస్కారాలు చేసి అయ్యా నువ్వు చెప్పిందంతా చాలా బాగుందయ్యా కళ్ళు మోసుకున్నాడు చదువుతున్నాడు ఎవరండిసి ధృతరాశు నువ్వు చెప్పింది చాలా బాగుందయ్యా నువ్వు చెప్పిందే ధర్మం అయ్యా నువ్వు చెప్పినట్టే చెయ్యాలయ్యా ఎంత గొప్పగా చెప్పావయ్యా అంటే ఆ సనత్సు జాతుడు కూడా ఆనందపడ్డాడు నేను చేసిన పని సఫలీకృతమయ్యింది కదా అని మనస్సులో అనుకున్నాడా ఎంత స్తోత్రం చేసి చెట్టు ఏమన్నాడు ఎన్ని ఎన్ని తెలిసినా నా పెద్ద కొడుకు వచ్చి నాన్న ఇట్లా చెయ్యాలి అంటే నేను ఒప్పుకుంటానే కానీ నువ్వు చెప్పిన వినాకేమీ గుంతురావయ్యా ఓరి దౌర్భాగ్యుడా ఇంతసేపు నీకు నేను ఎందుకు చెప్పినట్టురా ంతా విని మెట్లు దిగుతూ ఉండగా శర్మగారు ఇవాళ మీరు ఏం చెప్పారు అని కూర్చున్నాయనే అడిగితే నేనేం చెయ్యాలండి ఆ పక్కనున్న గోడేసి కొట్టుకోవద్దు తల అవునా కాదా కనుక ఏ స్థితిలో ఉండాలి ఎలా పొందాలి మనం అందుకనే వింటున్నారా అర్థమైతోందా మధ్య మధ్యలో ఎందుకంటే జాతి లక్షణం ఎక్కడికి పోతుంది పిల్లల్ని అడగడం అలవాటు కదా అంతే తప్ప మీకు అర్థం కాదని అర్థం చేసుకోలేనివారు అని కాదు నా ఉద్దేశం సహజమైన లక్షణం ఎక్కడైపోతుంది మనం చెప్పుకున్నాం కదా ఓ కండక్టర్ గారు ఏం చేశాడు రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళందరికీ ఉత్తరం రాద్దాం అనుకున్నాడు ఆ ఉత్తరం రాయడం కోసం ఎన్ని కార్డులు కొనుక్కొచ్చాడు ఆ కార్లు కొనుక్కొచ్చి వెళ్ళడానికి చెప్పాడు కాఫీ కాచి తీసుకురావే నేను ఉత్తరాలు రాస్తాను మా బ మన బంధువులందరికీ నేను రిటైర్ అయిపోయానని ఇదవునా పెద్ద ఘనకార్యం అండి అందరికీ తెలియజేయాలి మొదలుపెట్టాడు అవిడ వెళ్ళింది ఆరు రోజుల్లో కదా ఇన్స్టెంట్ కాఫీ దొరుకుతుందా బ్రు దొరకదు డికాషన్ పెట్టింది పాలు కాచింది ఆ డికాషన్ కలిపింది వడబ్ వేసింది పంచదార వేసింది ఈ పనులన్నీ చేసేటప్పుడు గంట పెట్టింది వీడు ఒక్క ఉత్తరం రాస్తే ఒట్టు కాఫీ గ్లాస్ తీసుకొచ్చింది ఎవరు ఒక్కటి కూడా రాయలేదా అడిగింది భార్య ఎందుకు రాయలేకపోతున్నానే అన్నాడు ఒక్క క్షణం ఆలోచించి నాకు తెలుసుగానే కూర్చోబంది కుర్చీలో కూర్చున్నాడు ఎదురకుండా టేబుల్ నేను అలాగానే వాడు కూర్చున్న కుర్చీని పట్టుకుని ఇలా కుదపడం మొదలుపెట్టింది అది కదులుతూ ఉండంగానే వీడు రాయడం మొదలు పెట్టాడు జీవితం బస్సులో కూర్చుని ఎస్ఆర్ రాసినవాడు వీడు ఆ సహజ లక్షణం ఎక్కడికి పోతుంది ఆ కుర్చీ కదిలితే గానీ పెన్ను కదలలేదు వాడికి అందువల్ల ఉపాధ్యాయులు నవ్వడం చేత అర్థమైందా వింటున్నారా అని అడుగుతున్న ఏం అనుకో అక్కడి తల్లులారా తండ్రులారా పసివాణ్ణి కదా లోకోత్తరాణ చేతీ వజ్రాని మృదువుని కుసు అతి మృదువైనటువంటి వస్తువు ఒక్కొక్క కఠినత్వాన్ని పొందుతుంది అత్యంత కఠినమైన వస్తువు కూడా ఒక్కొక్క మృదుత్వాన్ని పొందుతుంది ఇప్పుడు చావాల బ్రతకాల తెలియని స్థితిలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు అటువంటి స్థితిలో మీరు ఊరట కలిగించాలి ధర్మనందన రామయ్య వెంట రావడానికి నాకేం అభ్యంతరం లేదు తాత ని నేనడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి ఏమది రేపు మేము వెళ్ళిన తరువాత ఒకవేళ ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని మాకు ఇచ్చిన ఇచ్చాను అని నేను చెప్పినా దుర్యోధనుడు మరణించలేదు గనుక ఏదో ఒక రోజున వచ్చి ఈ రాజ్యం ఉన్నది అని దుర్యోధనుడు అనడు అనే నమ్మకం ఏమైనా ఉన్నదా చెప్పవయ్యా ఇప్పుడు చెప్పండి ధర్మరాజు రాజ్యకాంక్షతోనే యుద్ధానికి వచ్చాడా కాంక్ష లేకుండా యుద్ధానికి వచ్చాడా చెప్పండి ఎవరిని నిలబెట్టి అడుగుతున్నాడండి వ్యాస భగవానుడు మూల పురుషుడు ఆయన్ని పిలిచి అడుగుతున్నాడు ఆయన వస్తే ఆయన్ని అడుగుతున్నాడు నిలబెట్టి చెప్పవయ్యా కానీ వ్యాసునకు మాత్రం నమ్మకం ఉన్నదా లేదో దుర్యోధనుడు మాట వింటాడని లేదు ఇచ్చేశాడు కదా రాజ్యాన్ని వాడెందుకు అడుగుతాడు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే దుర్యోధనుడి మీద ప్రేమ కదా మనకు కలి ప్రభావం చేత వాడెందుకు అడుగుతాడు అని మనం అనుకోవచ్చు అసలు రాజ్యాన్ని ఇస్తే పరిపాలిస్తున్నాడా ఇవ్వకుండా పరిపాలిస్తున్నాడా దుర్యోధనుడు ఇవ్వకుండానే పరిపాలిస్తున్నాడు అటువంటి వాడు వచ్చి నువ్వెవడబోయారు రాజ్యాన్ని ఇవ్వడానికని తండ్రినే చంపితే కనుక ఇది పొసగేది కాదు దుర్యోధనుడు ఎదురు పడాలి అతన్ని కూడా సంహరించాలి అప్పుడే రాజ్య పట్టాభిషేకం జరగాలి దానికి కూడా నా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు అంగీకరిస్తేనే నేను రాజ్య పరిపాలన చేస్తాను అంగీకరిస్తాడని అనుకుంటున్నా ఎందుకంటే రాజ్యమునకు రాజు లేకపోతే దాన్ని ఏమంటారండి అరాజకం అని అంటారు అందువల్ల రాజు ఉండి తీరవలసిందే పరిపాలన చేయవలసిందే మేము రాజ్య సింహాసనం పైన కూర్చోవలసిందే వ్యాసుకు చెప్పాడండి చెప్తే చివరిసారిగా ధర్మానందనుడు జాగ్రత్తగా విందాం భగత్ హేతో నిత్య రాజ్యం సర్వం అధికారమేవ పా మొత్తం పాంచాలు అయినటువంటి వారెవరు వాళ్ళు మాత్రమే అధికారులు ఎందుకని అధికారులు అంటే రాజ్యము తండ్రిది కనుక రాజ్యాన్ని ఎవరు పరిపాలించింది పాండురాజు పరిపాలించాడు విస్తరించింది ఎవరు పాండురాజు రాజ్యం ముద్ర వేసిందెవరు పాండురాజు సకల రాజకీయ కార్యకలాపాలన్నీ నెరపిందెవరు పాండురాజు కేవల సింహాసనం మీద కూర్చున్న వారెవ్వరు ధృతరాశుడు అయినా ఈ క్షణము వరకు పెద్ద తండ్రిగా ఆయనకు మేము ఇవ్వవలసినటువంటి విలువ ఇస్తూనే ఉన్నాం అవర్తతే అన్నారు ఒక యజమాని వద్ద సేవకుడు నిరంతరము ఎలా అయితే చేతులు కట్టుకుని దొరవారి ఆజ్ఞ ఏమి అని ఎలా నిలబడతాడో సేకుదానం ఇవ్వ అలా మేము కూడా ఎవరి వద్ద నిలబడ్డామండి ధృతరాష్ట్రుని వద్ద నిలబడ్డాము అటువంటి ధృతరాష్ట్రుడు మమ్ములను రాజ్యాన్ని పంచి ఇస్తున్నాము అని ఎక్కడికి అరణ్యానికి పంపాడు అక్కడికి వెళ్ళి మీరు పరిపాలించండి అన్నాడు అగ్నిదేవుని కరుణ చేత ఆయ బ్రహ్మ యొక్క కరుణ చేత కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం చేత మేమంతా బతికి బట్ట కట్టి మళ్ళీ నగరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించుకున్నాం నా తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని నాకు ఏది ఇచ్చారండి అడవులు ఇచ్చారా రాజ్యాన్ని ఇచ్చారా నేను ఈ క్షణం వరకు అడగలేదే ఈ మాటలన్నీ అంటుంది ఎవరండి ధర్మరాజే కృష్ణ పరమాత్మే ఆవలించిన వానికి వెళ్ళే నోరు తెరిచి కూర్చున్నట్టు ధర్మానందన నువ్వు కూడా మాట్లాడుతున్నావే ఎంతకాలం కడుపులో ఎంత కష్టాన్ని దాచుకున్నాడు బాబా స్వకీయమైనటువంటి బలంతో అన్నదమ్ముల వందరం కలిసి రాజ్యసూయయాగం చేసి రాజ్యాన్ని విస్తరించుకున్నాము మేము విస్తరించుకున్నామా లేదు ఎవరైనా మాకు ధారా దత్తం చేశారా మేమే విస్తరించుకున్నాం అటువంటి మా రాజ్యాన్ని కపటచ్చటంలో స్వీకరించారు వాళ్ళు నాకు ఉన్నటువంటి ప్రతిజ్ఞ చేత ఎవరికీ ఎదురు చెప్పకూడదు కదా అని నిలబడడం కోసం నేను వెళితే ఇంత మోసం చేసి తీసుకున్నటువంటి దుర్యోధనుడు మరల ఒప్పుకుంటాడనే నమ్మకమే ఉన్నది తాత కనుక దుర్యోధనుడు కూడా సంహరింపబడవలసినదే ఆ తరువాతనే ఈ ధర్మరాజు పాండనందనుడు కౌంతేయ అగ్రజుడు సింహాసనం మీద కూర్చుంటాడు అప్పటిదాకా కూర్చునేటువంటి అవకాశం ఎప్పుడేదో సంధి చేసుకోవడం అనేటువంటిది సరి విషయం కాదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీరు లేదన్నాడు వ్యాస భగవానుడు కృష్ణుని వంక చూచి సర్వం భగవదాయత్తం అని ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోయాడు సర్వము ఎవరి అధీనంలో ఉన్నది పరమాత్మ అధీనంలో ఉన్నది వాళ్ళు కూడా నీ అధీనంలోనే ఉన్నారయ్యా నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చేయవయ్యా అని వ్యాసుడు చెప్పి వెళ్ళిపోయాడు అదృశ్యమయ్యాడు అక్కడ నుంచి యోగ దృష్టి చేత అతడు ప్రత్యక్షం కాగలడు అదృశ్యము కాగలడు ఇప్పుడు ఏం చేయాలి ఆ గూఢచారి చూశాడు కదండి వాడు వచ్చి చెప్పాడు ఏమని ఆ సరస్సు వద్ద ఉన్నాడయ్యా నేను మార్గాన్ని చూపిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ పాండవుల ఐదుగురిని వెంట పెట్టుకుని ఆ సరస్సు వద్దకు వెళ్ళాడ పరమాత్మకు ముందే తెలిసివాడు అక్కడ ఉన్నాడన్న సంగతి కానీ తాను చెప్పకూడదు వేగుల ద్వారానే తెలుసుకోవాలి అర్థమైందండి అన్నము తల్లి పిల్లవాడికి ఎంతకాలం పెట్టాలి వాడు తినలేని స్థితిలో ఉన్నంత వరకు పెట్టాలి అప్పటికి కొంతమంది తల్లులు ఏం చేస్తారండి పిల్లలు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కానీ అన్నం తింటున్నప్పుడు ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తారు వాడు అక్కడికి పాక్కుంటూ వచ్చి ఆ చేత్తో రెండు మెతుకులు తీసుకున్నట్టు పెట్టుకుంటాడు అలా మెతుకులు ఏరుకుని తినడం వాడికి అలవాటు అవుతుంది చేస్తారు పదేళ్ళు వచ్చిన తర్వాత రానా అన్న కూర్చో అని వాడికి అన్నం పెట్టడం మొదలు పెడితే వాడు ఎంతకాలం తినడానికి మొదలు పెడతాడండి ఇక ఈ పెడితే గానీ తినలేని పరిస్థితి వస్తుంది వాడికి అందుకని తనంతట తాను ప్రయత్నం చేయాలి ఎవరైనా ఆ ప్రయత్నం వాడి వాళ్ళ చేత చేయించడం కోసమే తాను చెప్పలేదు అందువల్ల వాళ్ళే కాదండి మనం కూడా మనకు కావలసిన దాన్ని పొందడానికి గాలిలో దీపం పెట్టి భగవంతుడాన్ని నీభారం అంటే వాడు ఏం చేస్తాడండి వాయుదేవుడు ఊరుకుంటాడా దానికో చిమ్ పెట్టాలి ఏదో చేసి జాగ్రత్తగా చూసుకోవాలి అవునా కదా అది మన బాధ్యత ఒత్తిడిని వెలిగించడం మన బాధ్యత ఆ ఒత్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి పరమాత్మ నేను ప్రతివ్రతనే కనుక అయినట్టయితే ఈ దీపము వెలుగుగాక ఈ జన్మకు అవకాశం లేదు కలియుగంలో అంత వాళ్ళు ఎవరు ఉన్నారండి ఏమనుకో నిజమా అబద్ధం అనేది చెప్పింది వెలుగుతుందండి కనుక దానికి సిద్ధత్వం కావాలండి సిద్ధ పురుషుడు కనుకనే ఊళ్ళో వాళ్ళు నూనె పొయ్యకపోయినా నీళ్లతో దీపాలు వెలిగించాడు సాయినాథుడు ఊళ్ళో వాళ్ళు అన్నం పెట్టకపోయినా ఇతడు అన్ని మాయలు మంత్రాలు చేస్తున్నాడు అని ఆయన్ని చెడుగా ప్రచారం చేసినా తన యొక్క దివ్యత్వాన్ని చాటుకోవడానికి ఏ ఇంటికి భిక్షకు వెళ్లకుండా ఏడు రోజులు కూర్చున్నారు నృసింహ సరస్వతి స్వామి వారు కనకాపురంలో ఏడు రోజులు కనుక వారి వారి దివ్యత్వం వాళ్ళని ఏమంటామంటే మనం సిద్ధపురుషులు ఆ మెహర్బాబా షిరిడి సాయినాథులు రమణ మహర్షుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నడిచేతడు అని పేరు కదండి అమ్మ వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే మానవ దేహాన్ని పొందినటువంటి సిద్ధతత్వము కలిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్లకు ఒక చక్కని మార్గాన్ని చూపించి ఆ మార్గంతో ముందుకు వెళ్ళండి నాయనా అని వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోయేటువంటి సిద్ధ తత్వాన్ని పొందినటువంటి మహానుభావులు వాళ్ళు ఉండగా లోకంలో బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు ఆ దివ్యమైన తత్వాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు దర్శించుకున్నారు అటువంటి సాధునాం దర్శనం ఏమవుతుందండి పాపనాశనం కనుక కేవలం దర్శిస్తే చాలు సమాధానాలు ఎక్కర్లేదండి రమణ మహర్షులు వారి దగ్గరికి ఓ ఇంజనీర్ వెళ్ళి తత్వజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నానండి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు వింటున్నారా ను కూర్చుంటానంటే ఒక్క క్షణంలో చెబుతానన్నారు ఆయన ఎవర్రు బ్రమణ మహర్షి వారు ఒక్క క్షణం అయ్యా రోజులెందుకు సెలవు పెట్టుకోరుగా నువ్వు నువ్వు సెలవు పెట్టుకొచ్చావు కదా కూర్చో ఒక్క క్షణంలో చెబుతా తత్వజ్ఞానం నీకే తెలుస్తుంది వేదాంతం అంతా అదేమిటండి తత్వజ్ఞానం పొందాలంటే బోర్డు రోజులు పడుతుంది కదా ఏం చెయ్యాలి మీరేదో చమత్కారంగా మాట్లాడుతున్నారు అలా కాదు నాకు నిజంగా తత్వజ్ఞానం కావాలి అన్నట్టు వెంటనే ఆయన అన్నాడు నేను పోయిన తర్వాత రా అన్నారు బ్రాహ్మణ మహర్షులు వారు ఏమన్నారు అండి నేను పోయిన తర్వాత రావయ్యా అన్నారు ఆ ఇంజనీర్ని మీరు పోయిన తర్వాత నాకెవరు చెబుతాడు అండి మీరు ఉండగానే చెప్పాలి నేను నిజంగానే అడుగుతున్నానండి ఆ జ్ఞానాన్ని పొందాలని నాకుంది అవునయ్యా అందుకనే నేను పోయిన తర్వాత రమ్మంటున్నాను అన్నాడు ఆయన మూడు సార్లు చెప్పిన తర్వాత అప్పటికి కానీ వీడి ట్యూబ్లైట్ వెలగల నేను అనేది పోయిన తర్వాత కానీ తత్వజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లేదు ఏం పోవాలండి ముందు ఈ అహంకార మమకారములు ఉన్నంత వరకు తత్వజ్ఞాన బోధ ఎన్ని రకాలైనటువంటి సిద్ధ పురుషులు వచ్చినా అందరూ ఆ దివ్యత్వాన్ని పొందగలుగుతున్నారా అండి అంత సముద్ర మథనం చేస్తే అహృతాన్ని తాగలిగిన వాళ్ళు ఎవరు దేవతలే దాగారు దేవతల్లో కూడా కొద్ది మందికి లభించిన అందరికీ లభించలేదు ముప్పై మూడు కోట్ల దేవతలకు సామాన్యుల మోహినిదేవి ఎంతమందికి పెంచింది రాక్షసులకు ఈ విషయం తెలిసేంతవరకు పెంచింది ఆ రాహువుని శివచ్ఛేదనం చేసి వెళ్ళిపోయింది అంతే మిగతా వాళ్ళకి ఎవరికి దొరకదా మిగిలిన అమృత భాడాన్ని దేవతల దగ్గరే దాచిపెట్టారు మళ్ళీ ఎప్పుడు మోహిని వస్తుందో ఎప్పుడు పెంచి పెడుతుందో అప్పటిదాకా ఎవరో ముట్టుకునేది లేదు అర్థమైందండి మళ్ళీ వచ్చి ఆవిడే పోయాలి బెళ్ళెవరు కొట్టాలి బెళ్ళో హెడ్ మాస్టర్ వచ్చి బెల్లు కొడితే బాగుంటుందండి బాగుంటుంది కనుక ఏది ఎలా జరగాలో అదే జరగాలి అదే రూల్ అంతే ఇంకెవరు పోయటానికి పేర్లేదు అందుకనే అమృత బాండం అట్లాగే ఉన్నది మిగిలిన అమృతం అంతా ఇప్పటికీ అక్కడే ఉండడం మనం కూడా ప్రయత్నం చేద్దాం ట్రై దేనికోసం ఈ అమృతం వల్ల మరణం లేకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా మరణం ఉందండి ఇదేదో చావు లేకుండా చేసేది అని మాత్రం అనుకో మాకండి ఆయుర్పాయం మూడింది అంటే దేవతలు కూడా పోవలిసిందే దేవేంద్రుడు కూడా కాల పరిమితి ఉన్నది వాయుదేవుడికి కాల పరిమితి ఉన్నది వాయు ఉద్యోగాల్లో ఉండేవాడు ఆ పరిమితి అయిపోగానే ఏమైపోవాలి వెళ్లిపోవలసిందే అర్థమైందా మరి అమృతం వల్ల ఉపయోగం ఏమయ్యా అంటే చాలా గొప్పదండి ఏ వయస్సులో తాగాడో ఆ వయస్సులో ఆగిపోతాడంతే వాడు డెబ్బై ఏళ్ళ వయస్సులు వాళ్ళగా ఏమైనా చాలామంది అడుగుతూ ఉంటారు ఈ గడ్డ అంతా కదా నన్ను ఐడి కార్డు అడగడండి ఎందువల్ల సీనియర్ సిటిజన్ నేను ప్రతి వాడికి చెప్పక్కర్లా అర్థమైందండి అట్లానే వాడు ఏదైనా నన్ను ముసలి వాడి కింద లెక్క గడితే నాకేమీ సిగ్గు లేదు నన్ను ముసల తాతయ్య అంటావేమయ్యా అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆనందమే ఎప్పటికైనా తాత ఇవ్వక తప్పదు అరవై ఏడు దాచేంద్రరాజు వాడు తాతకాక పేత అవుతాడండి వాడు ఏమనాలి వాడిని ఖచ్చితంగా అంతేరాల్సిందే కాకపోతే వాటి రోజున చాలామందికి ఒక సామాన్యమైన పులిపు ఇక్కడ నాకు ఎంత ఆనందం అనిపించిందండి ఆ మాట వింటే ఎవ్వరూ అంకులు అనేవాళ్ళు కనపడలేదండి ఇక్కడ అన్నయ్య అక్కయ్య అంతే అంకులు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలం పరమానందం వేసింది ఎందుకంటే చాలా దౌర్భాగ్యమైన పులిపతి ఇంగ్లీషులో అంకులు అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తారండి రెండింటికి ఉపయోగిస్తారు ఒకటి పినతండ్రి రెండవది మేనమామ అవునా కదా మేనమామ కానీ మామ గానీ మేనమామ వివాహం చేసుకోవడానికి వరసైన వాడు పినతండ్రి ఎవరితో సమానం అండి తండ్రితో సమానం తండ్రితో సమానమైన వాడిని వరసైన వాడిని ఒకే పిలుపుతో పిలవటం వాళ్లకు చెల్లింది కానీ మనకు చెల్లలేదు అయినా ప్రపంచంలో ఎక్కడ చూసినా అంకుల్ కొంచెం జరుగు అంకుల్తో పెంకులు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుగు పెద్దానికి అదే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ అన్నయ్య అక్కయ్య ఎంత చక్కని సంప్రదాయాన్ని అమ్మ ఏర్పాటు చేసి వెళ్ళింది చాలా చాలా ఆనందం అనిపించింది నాకు బాగా సంతోషం అనిపించింది అంతేకాదు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా వానప్రస్తులే చక్కగా పొద్దునే వారు ఉన్నారండి మాట్లాడరు ఎవరితో కనబడితే చాలా నమస్కారం చేస్తారు ఆయన ప్రతిరోజు ఇప్పుడు వచ్చిన రోజు నుంచి చూస్తున్న పొద్దున్నే ఏ సమయంలో పెడతారో తెలియదు కానీ ఏడు ఏడున్నర లోపల పుస్తకాలు తీసుకుని ఆ క్వార్టర్స్లోకి వస్తూ ఉంటారు ఆ ఎక్కడో వెళ్ళి ఆ పుస్తకాలు కూర్చుని పారాయణ చేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ ధ్యానం చేసుకుని తిరిగి వస్తూ ఉంటారు అని ఆ మనస్సులో అనుకుంటున్నాను ఆయన ఏం చేస్తున్నారు దేవాలయం నుంచే వస్తారు మొత్తానికి రావటం కనుక నిత్యం ఆ దైవదత్తమైనటువంటి కార్యక్రమం ఓ క్రమశిక్షణ ఆ పద్ధతి ప్రకారం చేసుకోవడం జీవితాన్ని నడుపుకోవడం చెప్పే చివరికి ఎప్పుడైనా మన జీవితాన్ని మనం తరింపజేసుకుందాం పడినంతకాలం పడ్డాం కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి వచ్చినటువంటి నిజంగా ఈ జిల్లల మూడు వాసం ఉండి నివాసం ఉండు ఇక్కడే కాలక్షేపం చేస్తున్న పెద్దలందరూ కూడా ఎంతటి అదృష్టవంతులు అంటే నాకు తెలిసినంతవరకు సత్యలోకంలో బ్రహ్మగారితో ఉంటే ఎంత ఆనందం అంత ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నారండి వాళ్ళు వాళ్ళ మనస్సుకు అనిపిస్తుందో లేదో కానీ నా మనస్సుకు మాత్రం అనిపిస్తుంది లేదో పొగడ్డం కోసం అన్నట్లా విశ్లేషణగా పరిశీలన చేసి నేను చెబుతున్నా అటువంటి దివ్యత్వాన్ని పొందుతున్నారు ఖచ్చితంగా ఒక పద్ధతి ఒక డైరీ ప్రకారం జీవితాన్ని నడుపుకునే విధానం చాలా బాగుంది చాలా బాగుంది కనుక దివ్యాత్మ స్వరూపులారా ఈ పాండవులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ ఆ హ్రదం వద్దకు వెళ్ళాడు ఆ లోపల ఉన్న వాడిని బయటకు తీసుకొచ్చి సంహరించాలి ఎట్లా సంహరించాలండి కలుగులో ఉన్న పామును బయటకు తీయాలి అంటే ఏం చెయ్యాలి ఆ పాముకి పొగ పెడతా వస్తుంది ఒక్కొక్కప్పుడు రాకపోవచ్చు కానీ పొగ పెడితే మాత్రం ఏమవుతుందండి లోపల ఉండలేక చస్తే చస్తాం బతికితే బతుకుతామని ఖచ్చితంగా బయటికి వస్తుంది వీడు ఆ నాగస్వరాన్ని ఊరితే అది రావచ్చు లేకపోతే లోపల వింటూ హాయిగా పడుకోవచ్చు చెప్పలేము దానికి ప్రత్యేకించి చెవులేం లేవండి అప్పుడు సర్పమునకు శరీరమున ఉన్న పొలుసులే కర్ణములు ఆ పొలుసుల నుండే దానికి వినపడుతుంది తోక దగ్గర ఉన్నా వినపడుతుంది తల దగ్గర ఉన్నా వినపడుతుంది పొలుసులు శరీరం అంతా ఉండే కదా అందుకనే గాలి వచ్చినా తెలుసుకోగలిగింది ఎవరయ్యా అంటే సర్పము ఆ సర్పమును బయటికి లాగాలి దుర్యోధనులు కూడా సర్పము చాలా అందంగా తిక్కనగారు ఎంతో గొప్పగా రాశాడండి పద్యాన్ని ఏమంటున్నాడు ధర్మరాజు చేత చెప్పిస్తున్నాడండి భీముని చేత కాదు ధర్మరాజు చేత అంబో గర్భము సొచ్చి పాండు సుత బాహు గర్వముర్వార రసరంభం బోర్వకన్ కడగిన జెరరాజు ఇశిరోచ్ఛచ్చు జగంభేరియ మును ధైర్యమున్ విదచి దర్ఘర్వంబు బెండయ్యనే శุมభన్ మానసముదులే గకా అనుచు జ్ఞనస్థోమంబు నిందింపరే ఎన్నో బీరులు పిలికి మీషములు మెలిపెట్టి ఇలా చేసినటువంటి తొడలు కొట్టినటువంటి రారాజు ఇవాళ నీళ్లలో వెళ్ళి దాక్కున్నాడు అంటే లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారయ్యా ఇప్పుడు అభిమాన గుర్తు రావటం లేదా పాండవులలో ఎవరిని చూచి భయపడుతున్నావయ్యా నీవు నీకు నేను అభయమిస్తా నిన్ను ఏమి అనరు అని బయటికి రావయ్యా నా తమ్ముడు నా మాట ఎప్పుడు కాదనరు ఎవరండి మాట చెప్పింది ధర్మరాజు ఎన్ని మాటలు అన్న తర్వాత లోపల మాట్లాడకుండా ఉంటాడాండి వాడికి పౌరుషం వస్తుందో ఆ పౌరుషం ఒరిసిన వాడు నోరు తెలుస్తాడు న్యాయంగా ధర్మం తెలిసినవాడు అయితే పౌరుషం రాదండి ధర్మం తెలిసినవాడైతే పౌరుషం రాదు ఎందుకు రాదో వ్యాసుడు ఇక్కడ నైన చిత్ర రాజి ప్రాణి నాశీవేతు వ్యవసాయా నేనొక్క విషయాన్ని చెబుతాను వినండి ఈ మాట అంటున్నదెవరండి దేశ ప్రజల అని పిలిచాడు ఎవరు పిలిచింది వ్యాసభగవానుడు అవునండి మళ్ళీ వెనక్కి వెళ్ళాం ఎందుకంటే వ్యాస భగవాను అని వెంటనే తెలిసేది తెలియలేదు అంటే వెనక వెళ్ళలేదు అని అర్థం ఈ దుర్యోధను రెచ్చగొట్టడం కోసం ధర్మరాజు మాటలు మాట్లాడాడు మాట్లాడాడు అని మనం పద్యం చెప్పుకున్నాం చెప్పుకున్నామని చెప్పుకోలేదు ఆ మాటలు ఎప్పుడైతే మాట్లాడాడో ఒక్క మాటకే రెచ్చిపోయే దుర్యోధను కూడా ఏమన్నాడండి వాడు నేను అందుకోసం దాక్కోలేదన్నాడు సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాడు వాడు ఇక్కడ వ్యాస భగవానుడు ఏమన్నాడంటే ధర్మమునకు బటువంటి వాడు ఎన్ని రకాలుగా ఎవడు ఏం మాట్లాడినా వాడు మాట్లాడడు మౌనంగానే ఉంటాడు అర్థమైందండి పొద్దున ఆ ప్రశ్న వేశారే వారు మీరు వెళ్ళిపోయినట్టున్నారు ఏమండి నేను చెప్పాగా వారికి సమాధానం ఏమని చెప్పామండి పరమశాంతంగా ఉండాలి తప్ప ప్రతీకారం కోసం వెళ్ళకూడదు ఇక్కడ వ్యాసుడు రుజువు చేశాడండి ఎట్లా రుజువు చేశాడు అంటే వ్యాస భగవానుడే చదువుతున్నాడు ఎవరికి మనందరికీ చెబుతున్నాడు ఏమని నైనా ఆ నిండు సభలో ద్రౌపదీ దేవిని అన్ని మాటలు మాట్లాడుతూ మీ భర్తల ఐదుగురు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళకి పౌరుషం లేదా వాళ్ళకి మిషాలు లేవా కండలు లేవా వాళ్ళు ఉప్పు తింటలేదా ఏమాత్రం కదలటం లేదేమిటి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో చేయించాలి అని దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు ప్రయత్నం చేసినా ధర్మరాజు కాని భీముడు కాని అర్జునుడు కాని నకురుడు కాని సహదేవుడు కాని నోరెత్తరా సభలో ఎత్తలేదు ఎప్పుడు జరగవలనో అప్పుడు జరుగుతుంది మనం త్వరపడి ముందుకు వెళితే జరగవలసిన కార్యం పాడైపోవచ్చు అర్థమైందా అండి అందువల్ల ధర్మబద్ధుడైన వాడు ఏం చేస్తాడండి ఎన్ని తిట్టూ ఏం చేయి మెదలకుండా వాడితో ఉన్నవాడు వెళ్ళిపోతాడు వాళ్ళ జోలికి వెళ్ళడు ఇక్కడ ఏ రసం పనిచేసింది అంటే శాంతరసము అంతే కరుణరం కాదు శాంతరం పనిచేసి ఆ శాంతం కలిగిన అందుకనే త్యాగరాలు కూడా ఏమన్నాడండి సంగీత విద్వాంసులు ఇక్కడ ఉన్నారు శాంతము లేక సౌఖ్యము లేదు చాలా గొప్ప కీర్తన కనుకనే ఏం కావాలి శాంతం కావాలి ధర్మరాజాదులు అంత ఘోరం జరుగుతున్నా వాళ్ళు ధర్మబద్ధులు గనుక జరగవలసిన కార్యాన్ని ఎప్పుడు చూడాలో అప్పుడు చూడాలి గనుక మాట్లాడకుండా కూర్చున్నారు కానీ దుర్యోధనుడు ధర్మబద్ధుడు కాడు ఆ కారణం చేతనేవాడు ఎప్పుడైతే ధర్మరాజు ఈ మాట అన్నాడో నేను అందుకోసం జలస్తంభనం చేయలేదయ్యా బలాన్ని పుంజుకుని మళ్ళీ యుద్ధం కోసం రావడం కోసం అన్నాడు కృష్ణ పరమాత్మ నాడు ఇప్పటి వరకు పుంజుకున్న బలం చాలు నీకు ధైర్యం ఉంటే బయటకు రావయ్యా ధర్మరాజు ఊరుకోకుండా అన్నాడు నీకు ఏ విధమైన యుద్ధము ఇష్టమైతే ఆ విధమైన యుద్ధమే చేయవయా మరణించావా నీ వారందరూ వీరస్వర్గంలో ఎవరితో ఆనందపడుతున్నారో నువ్వు కూడా వారితో ఆనందపడు ఇప్పటిదాకా వాళ్ళందరితో కలిసి ఉండి వాళ్ళను వదిలేసి నేనొక్కడిని ఇక్కడ ఉంటాను అంటాం ఇది రాచోచితమైన ధర్మమేనా ఎవరు అడిగింది ధర్మరాజు అంటే అర్థం ఏమిటి అండి నువ్వు కూడా తొందరగా వెళ్ళాలిరా అనే కాదా రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అంటే రెండవ భార్య కనుక వాళ్ళందరినీ అక్కడికి పంపించి నువ్వు ఇక్కడే ఉంటానంటే ఎంతవరకు న్యాయం అంటే నువ్వు కూడా వెళ్ళాలిరా నీకు చేతనైన యుద్ధం నువ్వు చేయవచ్చు ఇంకో మాట అన్నాడండి మా ఐదుగురిలో నీవు ఎవరితో చేయదలుచుకుంటే వాళ్ళతో చేయవచ్చు ధర్మానందన ఈ పంచెం పెట్టడం ఎప్పుడు అలవాటయ్యిందయ్యా నీకు ఎవరితో పడితే వాళ్లతో చేయొచ్చు నీకు ఇష్టమైన వాళ్లతో ఒక్కళ్ళతో అంటే వాడి పైకొచ్చి నేను సహదేవుడితో కథా యుద్ధం చేస్తాను అంటే ఏంటావయ్యా నువ్వు ఆలోచించవద్దు పొరబడి మాట్లాడతావు ఏమయ్యా ధర్మరాజు చెప్పాడండి దుర్యోధనుడు పొరపాటున కూడా సహదేవునితో యుద్ధం చెయ్యడు ఆ విషయం నాకు బాగా తెలుసు కర్ణునకు అర్జునుని పట్ల స్పర్ధ ఎట్లాగో దుర్యోధను భీముని పట్ల స్పర్ధ అంతే బాబా నీకొక రహస్యం చెప్పమంటావా అడిగాడండి ఎవరు ధర్మరాజు ఎవరిని అడిగాడు ఎవరిని అడిగాడండి కృష్ణ పరమాత్మను అడిగాడు నీకు రహస్యం చెప్పమంటావా అన్నాడు ఏమిటో చెప్పమన్నాడు అన్ని రహస్యాలు తెలిసినవాడు ఆయన ఆయనకి రహస్యం చెబుతాడు వీడు ఎవరు ధర్మరాజు తాత నిన్ను నేను బజార్ తీసుకెళ్ళినా అని మనవుడు అడిగినట్టు అవునా అండి అంతే నేను రహస్యం చెబుతా జాగ్రత్తగా వినవయ్యా ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే ధర్మరాజు మేము అరణ్యవాసం చేసే సమయంలో ఈ దుర్యోధనుడు ఒక ఉక్కు విగ్రహాన్ని భీముని వంటి దాన్ని తయారు చేసి రోజూ కొంత సమయాన్ని ఆ ఉక్కు విగ్రహాంతో యుద్ధించేయడంతోనే గడిపోవాడు అర్థమైందా కాలేదా ఈ దుర్యోధనుడు ఏం చేశాడండి భీముని రూపంతో ఉన్న ఒక ఉక్కు విగ్రహాన్ని చేయించుకుని రోజుకు కొంత సమయం అతడే భీముడు అనుకుని వాడితో యుద్ధం చేసేవాడు అది విగ్రహం కనుక కదిలి మళ్ళీ కొట్టదు వీడే కదా కొట్టేది అవునా కదా వాటిల్నే మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారండి బాగా కష్టం వచ్చి కోపం పెరిగి అవతల వాడిని ఏమీ చేయలేని స్థితిలో ఆ పైనుంచి కిందకేదో బస్తలాగా వెళ్లాడుతూ ఉంటుందే దాన్ని కొడుతూ ఉంటాడు వాడు ఇవన్నీ మనకు నేర్పింది ఎవరయ్యా అంటే వ్యాసుడే ఇవాళ కొత్తగా వచ్చినవీ కావు అర్థమైందండి ఏం చేసేవాళ్ళ దుర్యోధనుడు వాడితో యుద్ధం చేసేవాడయ్యా వాడు అరణ్యాలకు వెళితేనే వాడి రూపంతో ఉన్న ఒక బొమ్మను చేసుకుని దాన్ని కొట్టి కొట్టి కొట్టి కొట్టి ఆ బొమ్మ ఎన్ని దెబ్బలు తినదో తృప్తి పడేవాడు అమ్మయ్య ఇవాటికి ఎన్ని దెబ్బలు కొట్టాను అని ఈ దుర్యోధనుడు తృప్తి పడేవాడు ఎదురుకుండా కనబడితే రాకుండా ఉంటాడా ఇప్పుడు చెప్పండి ధర్మానందనకు కూడా భవిష్యత్తులు జరిగేవన్నీ తెలుసా తెలీదా ఖచ్చితంగా తెలుసు ఎలా తెలిసినాయి అని ప్రశ్న వేసుకుంటే ఒక్కటే సమాధానం ఏమిటయ్యాలంటే ధర్మము పైన ఆధారపడి ఉండడం చేత సత్యమునకు కట్టుబడి ఉండడం చేత ఇంత దివ్యమైన మానవాతీతమైన శక్తులను అతడు పొందాడు అతడే కాదు మనము సత్యము పైన ఆధారపడిన ధర్మముని ఆచరించిన మనం కూడా అటువంటి స్థితిని మనం అని చెప్పారు ఎన్ని చెప్పిన తర్వాత వాడు రాకుండా ఉంటాడా బయటకు రాని వచ్చాడు అర్థమైందండి ఎన్నో రకాలైనటువంటి ఈ విద్యలు వాడు ఎన్నో ఎన్నో అధ్యయనం చేసిన వాడు ఎవరు దుర్యోధనుడు అంతేకాదు బలరాముని శిష్యుడు భీముడు కూడా బలరాముని దగ్గర నేర్చుకున్నాడు లరామునకు భీముని పట్ల కన్నా దుర్యోధనుని పట్ల ప్రేమ ఎక్కువ కారణమంటే ఎవరెవరిని ఎలా తను లోపరుచుకోవాలో బాగా తెలిసినవాడు ఎవరు దుర్యోధనుడు భీమసేను సూటితనం తప్ప మాయ మాటలతో లోపరుచుకోవటం అనేది భీమసేను తెలియదు అయినగాడికి దొరికిందా తింటాం ఎవరన్నా దొరికాడా చంపడం ఇంటి రెండే పాయింట్ దుర్యోధనుడు అలా కాదు ఎవరితో ఎలా మాట్లాడాలి వాళ్లను మనం ఎట్లా లోపరుచుకోవాలి అనేటువంటి విషయం బాగా తెలిసినవాడు ఆ కారణం చేత బలరామునుకు అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు నువ్వు అరణ్యవాసం చేసే సమయంలో బలరాముని వద్ద కూడా ఎన్నో ఈ గద యుద్ధ విద్యలు ఎవరూ చేయండి చేస్తాటండి దుర్యోధనుడు అంత నైపుణ్యం కలిగిన కనుకనే పైకి వచ్చాడా వచ్చినటువంటి వాడు నాకు కవచం లేదు ఆయుధం లేదు ఇప్పుడు నేను ఏ విధంగా యుద్ధం చేయగలుగుతాను నేను కవచాన్ని ఇస్తాను ఎందుకయ్యా నేను రాజ్యాన్ని మీకు దారా చేస్తాను అని చెబుతున్నాను కదా అన్నాడు దుర్యోధనుడు అంటే ధర్మరాజు అన్నాడు నీ వద్ద దానముగా పుచ్చుకోవడానికి నేను రాలేదయ్యా అర్థమైందండి ఇప్పుడు ధర్మరాజు యొక్క మనస్సు ఏమండి ఆ పొద్దున్ను అడిగారు ఎవరో గుర్తులేదు వాడి మనస్సు ఎటువంటిది అంటే వాడు ఏమీ ధర్మంగా నడుచుకున్నాడు సత్యమే పలికాడు కానీ అతడి మనస్సులో కూడా ఏమిటి కోరిక కౌరవులను సంభరించి రాజ్యాన్ని స్వీకరించాలి ఒక్కగా రాజ్యాన్ని స్వీకరించడం కాదు అర్థమైందండి అది లేక అందులో ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడైతే నేను నీ వద్ద దానంగా పుచ్చుకోవడానికి రాలేదయ్యా యుద్ధ భూమిలో గెలిచి రాజ్యాన్ని స్వీకరించాలి అందుకొరకే వచ్చా చేయగలిగితే నీవు యుద్ధం చేయి నీకు కావలసిన కవచాన్ని ఆయుధాన్ని కూడా నేనే అందిస్తా ఏ ఆయుధం కావాలంటే ఆయుధం కవచాన్ని ఇచ్చాడు దుర్యోధనుడు స్వీకరించాడు ఆయుధాన్ని ఇచ్చాడు దుర్యోధనుడు స్వీకరించాడు భీమసేనుడితో యుద్ధానికి తలపడ్డాడు ఇది ఎన్నవ రోజు పద్దెనిమిదవ రోజు రాత్రి సమయం అప్పటికి పొద్దుకో కింద అయిపోయింది సెల్లుడు సరిపోయాడు పర్వతం కింద పడ్డట్టు పడ్డాడు వీడు వెళ్ళిపోయాడు కనుక ఏం చేయాలో తెలియక ఆ గూఢచారులు వచ్చి చెబితే ఆ రాత్రి సమయంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కనుక పంతొమ్మిదవ రోజు ఇంకా రాలేదు పద్దెనిమిదవ రోజున ఆ రాత్రి సమయంలో భీమసేనుడు దుర్యోధనుడు యుద్ధం చేశారండి ఎవ్వరూ చెయ్యలేనిది కూడా చేసేటువంటి యుద్ధ ప్రయత్నం ఏమి చెయ్యాలంటే అందకుండా శత్రువుకి నేలపైన పుల్లిగింతలు పెడుతూ వచ్చి శత్రువుని కొట్టేటువంటి స్థితిని కూడా వాడు సాధన చేశాటండి ఆ గద పట్టుకుని గద లేకుండా పిల్లిగింతలు కొట్టడం అంటే పెద్ద కష్టమేం కాదు కానీ సర్కస్లో వాళ్ళు ఎట్లా అయితే గురుతారు అట్లా నేల మీద ఒక చక్రం వల్ల తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఆ శత్రువు ఆలోచించే లోపల వాడిని భేదించేటువంటి దివ్యమైనటువంటి ఒక విద్య ఆ యుద్ధ విధానాన్ని వాడు సాధన చేశారు భీమసేనులకు ఆ సాధన లేదు వాస్తవానికి విద్యలో దుర్యోధనుడు కూడా భీమసేనుని కన్నా తీసిపోయిన వాడేమీ కాదు కాకపోతే వాడు కలి యొక్క శక్తి వీడు వాయువు యొక్క శక్తి అర్థమైందండి ఆ కారణం చేత ఆ కలి శక్తి కనుక లోకం చేత నిందింపబడుతుందే కానీ కీర్తింపబడదు వాయు శక్తి లోకేత కీర్తింపబడుతుంది కానీ నిందింపబడదు ఆ సహజ లక్షణం చేతనే వాడికి అపకీర్తి వీడికి అనేటువంటిది కనుక చూసినట్టయితే పరీక్ష పెడితే ఇద్దరికి సమానంగానే మార్కులు వస్తాయి అందులో ఒక్క అరమార్కు కూడా ఎవరికి తగ్గదు ఒక రకంగా ఆలోచిస్తే ఒక అరమార్కు దుర్యోధనుకే ఎక్కువ రావచ్చు అని వ్యాసుడే చెప్పాడు అంత గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు తెల్లవారితే కష్టం ఈ రాత్రికి రాత్రి వాడిని సంహరించాలి ఆ కారణం చేత కృష్ణ పరమాత్మ అర్జునుకు చెప్పాడండి భీమసేనుడు తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకోమని చెప్పాడు వెంటనే అర్జునుడు తన తొడ పైన ఒక్క దెబ్బ వేసుకున్నాడు ఎవరికి తెలిసే జట్టు భీమునకు తెలిసే జట్టు ఇప్పుడు భీమునకు అర్థం అయింది ఆనాడు ఆ ద్రౌపదీ దేవిని తన తొడ చూపించి వచ్చి ఇక్కడ కూర్చోమని అడిగాడు ఎవరు అడిగింది దుర్యోధనుడు నీవు ఏ తొడ చూపించిన భార్యను పిలిచి కూర్చోమని అడిగావో అదే తొడను భేదించి ఆ నెత్తులు తీసుకువెళ్ళి ద్రౌపదికి రాస్తానని చెప్పాడు వాడు ఎవరు భీమసేనుడు ఆ ప్రతిజ్ఞను గుర్తు చేశాడు ఎవరి ద్వారా అర్జునుని ద్వారా ఆ గుర్తు తెలిసినటువంటి ఆ భీమచేనుడు అవకాశాన్ని చూసుకున్నాడండి ఆ దుర్యోధనుడు కూడా మరణించే సమయం దగ్గరికి వస్తే ఎవరికి ఏ ఆలోచన వస్తుందో తెలియదు గాలిలో ఎగిరి తన గదాదండముతో భీముని శిరము పైన మోదీ కపాల మోక్షం చేద్దాం అనుకున్నాడు ఎప్పుడైతే గాలిలో ఎగిరాడో భీమసేనుడు తన గదాదండంతో ఆ తొడలను ఛేదించాడండి జయ గోపాల కృష్ణ భగవానికి ఎప్పుడైతే ఇక్కడ తొడలు భేదింపబడినాయో ద్వారకా నగరంలో ఉన్న బలరామునకు ఒక్కసారి నిద్రపోతున్న వాడికి మెలకు వచ్చింది ఎందుకంటే బలరాముడు రెండు పక్షములలోనూ లేడు యుద్ధరంగంలో అర్థమైందండి దుర్యోధనుడు కృష్ణ పరమాత్మను అడిగితే నా సైన్యాన్ని అంతా ఇష్ట తీసుకుపోవన్నాడు తీసుకుపోయాడు ఇప్పుడు ఈ పాండవులకు కౌరవులకు జరిగిన యుద్ధ రంగంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క సైన్యము కూడా మొత్తం సంహరింపబడింది ఒక్కడు కూడా మిగల్లా కుశానికి చెందినటువంటి వాడు అర్థమైందండి ఈ కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి దుర్యోధనుడు బలరాముడి దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనకు చాలా ప్రేమ కానీ నేను ఎవరి పక్షానికి రాను ఎందుకంటే పాండవులు నాకు బంధువులు నీవు ఇష్ట వద్దకు వెళితే వాళ్ళు బాధపడతారు వాళ్ళ వద్దకు వెళితే నువ్వు బాధపడతావు కనుక నేను తటస్థుడను యుద్ధానికి రాను అన్నాడు పాండవులు పిలిచినా వెళ్ళను నువ్వు పిలిచినా రాను బొమ్మన్నాడు కనుక ద్వారకలోనే ఉన్నాడు అనుమానమేం లేదు ఉన్నటువంటి బలరామునకు నిద్ర మెలకు వచ్చిందండి ఆ క్షణంలోనే అర్థమైందండి ఏం జరిగిందా ఏం జరిగిందా అని అనుకుంటూ అప్పటికప్పుడు రథాన్ని తీసుకుని హలం భుజాన వేసుకుని రాత్రి తెల్లవారులు ప్రయాణం చేసి తెల్లవారేటప్పటికీ కురుక్షేత్రానికి చేరుకున్నాడండి శిష్య వాత్సల్యం చూపించాడు బలరాముడు అక్కడ ఎవ్వరూ లేరు కావలి ఉన్న వారిని అడిగితే ఆ సరస్సు వద్ద ఉన్నారు అని చెప్పారు ఈ బలరాముడు ఆ రథాన్ని సరస్సు వద్దకు తీసుకువెడితే శరీరమంతా రక్తసిక్తమై చితికి పోయినటువంటి తొడలతో కొన ఊపిరితో నేల పడి దీన స్థితిలో ఉన్నటువంటి తన ప్రియ శిష్యుడు దుర్యోధనను చూచాడు భీమసేనుడే ఈ పని తెలుసుకున్నాడు భీమసేను వద్దకు వచ్చి సిగ్గని పిలిచం లేదా అడిగాడండి నీవు ధర్మాన్ని అనుసరించే యుద్ధం చేశావా గత యుద్ధం జరిగేటప్పుడు నాభి నుండి రాదు ఏ యుద్ధంలో గతా యుద్ధంలో నా శిష్యుడు కదా నా వద్ద అధ్యయనం చేశావు వాడి తొల మీద కొడతావా నీవు ఇది న్యాయమేనా వెంటనే క్రిష్ట పరమాత్మ వచ్చి అన్నా ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు న్యాయమే ఎందువల్ల న్యాయం అంటే యుద్ధ ఈ రెండింటిని పక్కన పెడితే ఎక్కువ చూగేది ఏది చెప్పు అన్నాడు ఎవరిని బలరాము సత్యమే చూగును అన్నాడు ఆనాడు నిండు కొలువులో పాంచాలికి తన చెడ చూపించి ఇక్కడ కూర్చోమని అన్న సమయంలో ఈ భీమసేనుడు ఎక్కడ కూర్చోమని అడిగావో అక్కడ భేదించి ఆ నెత్తులు నీ వెండుగలకు రాస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు భీముడు ప్రతిజ్ఞ చెల్లించుకోకపోతే సత్యము తప్పినవాడవుతాడా కదా కనుకనే భేదించాడు కనుక రాజనీతి కన్నా ఏది దివ్యము సత్యమే దివ్యం అందువల్ల సత్యవ్రతము కోసమే సంహరించాడు అంతేగాని దుశ్శాసను గుండెలు చీల్చినవాడు దుర్యోధనుని గుండెలు చీల్చలేడా అన్నా కేవలం నీ ప్రియ శిష్యుడు అనేటువంటి పక్షపాతంతో మాట్లాడుతున్నావు అని బలరాముని కూడా గర్తించాడు ఎవరండి కృష్ణ పరమాత్మ ఇంకా మారు మాట్లాడలేక బలరాముడు ఆ హలాన్ని భుజాన వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు దుర్యోధను కూడా వాళ్ళు తప్పించారు కనుక ఇప్పుడు సర్వం సహా రాజ్యాన్ని వాళ్ళు స్వీకరించవలసిన ఆవశ్యకత ఉన్నది అయితే కేవలం అప్పుడు స్వీకరించడం కాకుండా ఈ యుద్ధ రంగంలో వాళ్ళు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము కూడా చేసుకోవలసి ఉన్నది కనుక అక్కడ నుండి ఆ కురుక్షేత్రము నుండి దగ్గరగా ఉన్నటువంటి గంగా ప్రవహిస్తూ ఉంటే ఆ గంగా ఒడ్డుకు వెళ్ళి దౌమ్యుల వారికి కబుర్లు చేసి అక్కడ ప్రాయశ్చిత్త కర్మలు చేయడానికి ఎప్పటి చేరుకుంటారు చే